దేవుని సన్నిధిలో ప్రభుత్వ తను మాట్లాడినైనా అని మనం కొంతసేపు ఆయన సన్నిధిలో మనం గోజాడదాం మన ప్రభు మన తను మాట్లాడకపోతే మనకి జీవమే లేదు మనమందరం చచ్చిన వారి ఉంటాం ఆయన మనల్ని బ్రతికించాలా ఆయన మూడవనాడు తిరిగి లేచి మనల్ అందరినీ సజ్జు లెక్కలో పెట్టుకున్నాడు మనం ఇంతకాలం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృపనే ఆయనే మనకు ఆదరం ఆయన ప్రేమకు ఏది కూడా సాటి లోకంలో ఆ విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి శ్రమలున్నా ఎటువంటి కష్టాలున్నా ఆయన ఒక్కడే మనకు పరిహారి ప్రతి విషయంలో మనకి పరిహారీ మన సమస్య నుంచి పరిహరించేవాడు మన పాపముల నుంచి మనకి పరిహరించేవాడు మన శాపముల నుంచి మన రోగంలో నుంచి మనకి పరిహారం యేసు ప్రభుత్వ తప్ప ఎవ్వరివ్వలేరు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు అ నరలందరు విడిచిన ఆయన మనల్ని ఎప్పటికీ ఈ లోకం మనల్ని విడిచిన ఆయన మనల్ని ఎప్పటికి విడవాడు మనం ఎటువంటి సమస్యలలో ఎటువంటి బాధలో ఉన్నా గాని ఆయన నమ్మదగినవాడు మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవ్వా ఎక్కడికి వెళ్ళలేదు ప్రభావ ఎక్కడ చూసినా అసమాధానమే ఎక్కడ చూసినా క్రమమే సమస్తము మీలో ఉంది సమాధానం మీలో ఉంది ప్రభా నేను ఎక్కడికి పోను ఏ మనిషిని ఆశ్రయించను ఏ రాజులోను ఆశ్రయించను ఏ అధికారులను ఆశ్రయించండి యహోను ఆశ్రయిస్తాం మేలు అని వాక్యం చలివేస్తుంది ప్రవ్వ అయినా ఈ యొక్క సాయంత్రం సమయం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అతను మాట్లాడండి ప్రవ్వ పరశుతురకు దేవ వదనాలు వేసయ్యా అబ్రహా ఇస్సాకు యాకోబుల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ప్రవ్వ ఈ దినమంతా మీ యొక్క సాయం నడిపించి మమ్మల్ని మీ సరి నడిపించిన ప్రవ్వ ఇక్కడ మీ యొక్క వాక్యాన్ని మేము యనిస్తున్నాం అయినా ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏసు క్రీస్ అన్న పాతల్లో బంధించండి ప్రవ్వాలి ప్రతి పిడకి ఆదరణ ఇచ్చేయండి విడుదల దేయండి మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వా మీరు మీ దూతలకు ఆజ్ఞాపించినారు మాకు ఎటువంటి హాని కాని కలగనియకుండా మా ఇరు ప్రక్కల దూతలున్నారనేసి మీరు మా అతను వాక్యంలో వాటి మేము దేని విషయంలో మా హృదయంలో మీరున్నారు ప్రవ్వా అందుకే దేవదూతలు మర్చుట్టున్నారు మా హృదయమే మీ యొక్క ప్రవ్వ సింహాసనం కాబట్టి నేను మేము పరిశుభ్రంగా చూపించాలి తను అపవిత్రత మాలో ఉండకుండా సేపడండి అయినా అపవిత్రతను మేము అసహించుకోవాలా పాపంని మేము అసహించుకోవాలా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తండ్రి పాపపూరితమైంది వాటి పట్ల మేము మనసు కలిగి ఉండకుండా సేపడండి కేవలం మీ వాక్యం మీద మేము కేంద్రీకరించుకొని జీవించాలా మీ వాక్యమే మాకు స్వస్థత మీ యొక్క వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుంది ఈ యొక్క వాక్యమే మాకు ఆదరణ ప్రవ్వ మీ యొక్క వాక్యమే మీ స్వరం మీ యొక్క వాక్యమే ప్రవ్వా మీ నామం బ్రహ్మ కాబట్టి అటువంటి వాక్యాన్ని మీరు ధ్యానిస్తుండగా ఈ యొక్క సాయంత్రం సన్న మీరే మాతను మాట్లాడి మీరు మహిపోయ ఈరోజు జనవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం సరే ప్రతిసారి బైబుల్ స్టడీ మనం వైఎంసీ నారాయణలో చేసుకుంటాం ఈ రోజు బ్రదర్ ఇంట్లో చేసుకుంటున్నాం శ్రీనివాస్ బ్రదర్ ఇంట్లో అది రికార్డింగ్ లో ఉండిపోతుంది పర్మనెంట్ గా మనము కొంతకాలం నుంచి జకర్యా గ్రంథంలోని వాక్యాలని అనిస్తున్నాం కానీ ఆశ్చర్యకరంగా ఏందంటే ఒక అధ్యాయం కూడా ముగించలే ఒక అధ్యాయం ముగించకుండా ఇరవై గంటలు ఇరవై గంట ఈ రోజుకి కొంత ఆలోచిస్తున్నాను ఈ రీతి ఉంటే యాభై గంటలు అవుతుందేమో రికార్డింగ్స్ అనేసి ఎవరికి ఉంటే అది అంత ఓపిక వినడానికి చెప్పండి ఈ రోజున వాళ్ళ మనుషులకు ఓపిక ఉందా గంట సేపు వాక్యం వినాలంటే ఏమన్నీ పనులు మర్చిపోవాల్సి వస్తుంది పాస్టర్ చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచి వాళ్ళ భార్య వాక్యం పెట్టుకొని వింటుందంట వంట ఉండడం మర్చిపోతుందంట ఆయనకేమో పోవాలా బయటికి వంటలు లేవంట ఏమి అట్లా ఉంటుందా వాక్యం మారతా మర్యలే ఉన్నారు మరియనేమో వాక్యం పట్ల ఆసక్తి ఉంది మారతనేమో వంట పట్ల ఆసక్తి ఉంది ఉందా లేదా వాక్యం బైబిల్ ఈ రోజుకి కూడా అంతే మారుతా మరిలే కనిపిస్తుంటారు చర్చి లోపల కయ్యను హేబెలు కూడా కనిపిస్తుంటారు చర్చి లోపల ఇంకోన కనిపిస్తారా యాకోబు ఏషావులు కనిపిస్తారు చర్చి లోపల తప్పిపోయిన తమ్ముడు కనిపిస్తాడు తప్పిపైన అన్న కనిపిస్తాడు తప్పిపోయిన తండ్రి కనిపిస్తాడు తప్పిపోయిన తల్లి కనిపిస్తుంది తపిపైన కూతురు కనిపిస్తుంది తప్పిపైన కోడలు కనిపిస్తుంది అల్లుడు కనిపిస్తాడు అత కనిపిస్తాడు తపిపైన పాసరుడు కనిపిస్తాడు కనిపిస్తాడా తప్పిపైన పాసరమ్మ కూడా కనిపిస్తుంది మనము ఎవరి పట్ల మనము బయాస్ గా ఉండం దేవుడు మనకు అన్ని చూపిస్తున్నాడు ఎందుకంటే మనకి వాక్యం పట్ల ఆసక్తి ఉంది చాలా మందికి ఈ లోకంలో ఏమేమో ఆసక్తి ఉంటది ఏదో సంపాదించుకోవాలని ఆసక్తి ఉంటుంది మనకి మటుకు వాక్యం సంపాదించాలని ఆసక్తి ఉంది సరే ఈ లోకంలో బాధ్యత బైబిల్ ఏముందంటే తండ్రి అనేవాడు తన కుటుంబాన్ని పోషించాలా అది బాధ్యత వాడి తల్లి తన పిల్లలని పెంచుకోవాలి అది బాధ్యత అవన్నీ మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి తల్లిదండ్రులను సన్మానించాలా ఆదరించాలా ప్రేమించాలా పెద్దలను సన్మానించాలా యవన స్త్రీలని మనము కాపాడాలంట ముందే వాక్యం యోగు గుడు యవన స్త్రీలను మనము కాపాడాలి అంటే చిన్నపిల్లల్ని మనం జాగ్రత్త కాపాడాలా ఆడపిల్లల్ని లోకంలో అవన్నీ ఉన్నాయి బైబిల్లో కాబట్టి ఇవన్నీ సంబంధాలు కానీ ఒకసారి శర్రాన్ని విడిచిపెట్టినాక సంబంధాలు ఉండవు ఎందుకంటే మనం అందరము దేవులతో స్వరూపలం అయిపోతాం అంటే ఆత్మలో ఉంటాం కాబట్టి అక్కడ సంబంధాలు ఉండవు పెళ్లి భార్య ఇట్లాంటి సంబంధాలు ఉండవు ఎక్కడ ఉండవు పరిలోకంలో ఈ లోకంలో ఉంటే ఈ లోకంలో ఉంటే కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు అరూపకంగా సంబంధాలు చాలా మందికి విషయం అర్థం కాదు తండ్రి కుమరుడు పరిశుధాత్మ అంటాం కదా దేవుడు త్రిత్వము దేవుడు అంటాం నమ్ముతాం మనం నమ్మన నమ్ముతాం మూడు వేరే కాదని నమ్ముతాం మూడు ఒకటే నమ్ముతాం ఎందుకంటే ఆయన పాత నిబంధన కాలంలో తండ్రిలాగా నడిపించండి తన బిడల్ని చేయి పట్టుకుని నడిపించండి కానీ దానికంటే ముందు ఆయన ఆత్మలోనే ఉన్నాడు ఆయన ఆత్మ దేవుడు అనేసి మొదటి అర్థంగా చూస్తాం కదా ఆదిలాగా ఆ దాని చీకటి అగాధ జలంల మీద కమ్యూండను దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అలాడుచుండను అంటే చీకటి మీద ఉన్నది దేవుని యొక్క ఆత్మ కాబట్టి ఫస్ట్ నుంచి దేవుని ఆత్మనే ఉంది కాబట్టి పాత నింబన కాలంలో తన బిడల్ని తండ్రి లాగా కాబట్టి తండ్రి అనేది అనేది సంబోధిస్తున్నాం అదే రీతిగా కుమారుని లోకంలో పుట్టింది ఎందుకంటే ఆత్మ రక్త రక్తాన్ని చిందించలేదు కాబట్టి కుమారుని రూపకంగా లోపల లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగించాయి అందుకే నేను తండ్రి ఏకమై ఉన్నాం కదా కాబట్టి సరే చాలా మంది అంటారు అది వినడానికి బాగుంది బైబిల్లో కూడా దానికి ఆధారం ఉంది కానీ ఆ అసలేంది ఏందంటే తండ్రి తన కుమారునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ అన్యోన్యత కలిగి ఉన్నది అని చూపించడానికి కోరుకు ఆ గుణగణాలు మనకు చూపిస్తున్నాడు బైబిల్లో ఆయన తండ్రి కాబట్టి తన కుమారుని ప్రేమిస్తున్నాడు కుమారుడు తండ్రిని ప్రేమిస్తుడు కాబట్టి తండ్రి చెప్పినట్లు విధేయత చూపించాడు సెలవు మీద అది విధానాలు ఈ లోకంలో కూడా అంతే మనము బాధ్యతలు వహించినప్పుడు సంబంధాలు ఉన్నప్పుడు మనకు అది అది విధేయతతో మనం చూపించాలి తల్లి అందుకే ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం కదా పౌలు హెచ్చరిస్తాడు తండ్రులారా మీ పిల్లలకి కోపం పుట్టించపుడి పిల్లలారా మీ తల్లిదండ్రుల పట్ల విధేయులేచు విధేయుండీ అని ఎందుకు హెచ్చరించి ఇవన్నీ ఆయన త్విత్ఫంలో ఉన్న దేవుడు యొక్క గుణగణాలు అవి తన కుమారుడు తాను ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు ఉదాహరణకు చూడండి అటువంటి సంబంధం లేకుంటే మన తను కూడా సంబంధం ఉండదు వేరే మతాలలో ఉండదు నీకు అర్థమవుతుందా నేను వేరే మతాల గురించి కించపరస్తలేను వేరే పురాణ గాథులలో అటువంటి సంబంధాలు ఉండవు నేను పేర్లు చెప్పకుండా చెప్తాను నీకు అర్థమైపోతుంది చరిత్ర ఈ సృష్టికి మొత్తం ఈ సృష్టిని అంటే వేరే మతంలో ఉంది అది అది ఏ మతం నేను మీకు చెప్పాను వేరే మతంలో ఈ సృష్టికి సృష్టి కర్త ఉంటాడు ఆయన తన సొంత కుమార్తె పట్ల చెడు మనసు కలిగిన వాడు ఉంటాడు అప్పుడు ఇంకొక తన తల నరికేస్తాడు ఆయనకి మూడు తలలు ఆయన తలలుంటాయి ఒక తల నరికేస్తాడు అంటే అక్కడ తండ్రి బిడల సంబంధం ఎట్లుంది దైవికమైన గుణముంది అక్కడ ఒక దైవము తప్పు చేసేసి ఇంకొక దైవం వచ్చి ఆయన శిక్షించాల అది విధనము ప్యాటర్న్ మంచిగా లేదు కూడా బాగాలేదు దేవుడు అనేవాడు ఆయన మార్పు చెందాడు ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ అందుకే నేను మార్పు చెందడానికి ఏమైనా మనిషినా అంటాడు బైబిల్ ఐఎమ్ ద లార్డ్ ఐ చే అంటాడు ఇంగ్లీష్ లార్డ్ ఐ చే మారాడు ఎందుకు మారాలి చెప్ప ఎందుకు మారాలా ఆయన ఆయన పర్ఫెక్ట్ గుంటే మారాలనా మనం పర్ఫెక్ట్ గా లేము కాబట్టి మనం మారాలా మనం మార్పు చెందాలా మనము సంపూర్ణలు అవడానికి మార్పు చెందాలా కాబట్టి ప్రతి దశలో నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాల ముఖ్యంగా ఈ లోకంలో సంబంధాలలో దురదృష్టం ఏందంటే ఆదమ్మ దేవునితో ఎంతో మంచి సంబంధం కలిగిన వారు పిల్లలు కదా ఆయన ఆయన సృష్టిలో మొదటిగా సృష్టించుకున్నాడు వాళ్ళని పిల్లల్ని ప్రతిరోజు వచ్చి వాళ్ళతో సంభాషించాలా ఆయనకి ఎంతో సంతోషం పిల్లలతో మనం కూడా ఇంటికి రాని చిన్న పిల్లలు మన ఇంట్లో ఎంత మంచిగా అనిపిస్తారు కానీ వాళ్ళు పెదగాయ కొద్దీ మంచిగా అనిపించదు వాళ్ళతో పాటు టైమే స్పెండ్ చేయము చిన్నప్పుడు వాళ్ళతో రోడ్ మీద పోయి ఆడతాము వాళ్ళతో క్రికెట్ ఆడతాము వాళ్ళతో బ్యాట్ బాల్ ఆడతాము వాళ్ళు పెదగైనాక వాళ్ళతో పోయి క్రికెట్ ఆడతామా ఎందుకడా అక్కడే బలైన వాళ్ళు పెదగైతున్నా కూడా మన వాళ్ళతో పాటు ఆడాల వాళ్ళతో పాటు సంబంధాలు మనం అతన్ని పెంచుకోవాలా ఆ గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి పిల్లల్ని మీరు సరిగా అర్థం చేసుకుంటలేరు పిల్లలు కూడా తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకుంటలేరు ఆ అవగాహన శక్తి పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆదమాలు తప్పు చేసినప్పుడు తను దేవులతో సమాధానం ఆ యొక్క సంబంధాన్ని తెగదించుకున్నారు తెగదించుకున్నాక ఆయన నుంచి దూరం అయిపోయారు అందుకే అది కాకుండా రెండో విధానంగా ఇద్దరికి సంబంధాలు దెబ్బతినాయి భార్య భర్తల సంబంధాలు దెబ్బతినే లేవా ఆదం ఆ వాళ్ళ మధ్యలో దెబ్బతినేలే ఒకరినొకరు ఏమనుకుంటున్నారు బ్లేమ్ బ్లేమ్ చేసుకుంటున్నారు బ్లేమ్ చేసుకుంటున్నారు ఇవో ఈమె చేసింది తప్పు అని బ్లేమ్ చేసుకుంటున్నారు ఆయమంటుంది సర్పం చేసిందని తప్పు అట్లా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుని ఏం చేస్తారంటే సంబంధాలు తెంచేసుకున్నారు ఈ లోకంలో అర్థమవుతుందా ఆదం ఏదైనా తోటలా జరిగినది ఇది భయంకరమైన ఆ పాపం వలన వాళ్ళు ఆజ్ఞాన అతిక్రమించారు కాబట్టి పాపం చేసారు కరెక్టే ఆ పాపం వలన వచ్చిన పరిణామం ఏందంటే దేవునితో సత్సంబంధం తెగిపోయింది తర్వాత మనుషులతో మధ్యలో ఉండే సంబంధాలు తెగిపోయినాయి భారభర్తల సంబంధాలు తెగిపోయినాయి దాని తర్వాత అనదముల సంబంధాలు తెగిపోయినాయి తెగిపోయినాయలేము ఈ ఆరు రోజు నుంచి ఈ రోజు వరకు సంబంధాలు దగ్గిపోతూనే ఉన్నాయి అందుకే దేవుడు మోసకి పది ఆగ్గాలు ఇచ్చినప్పుడు మొదటి నాలుగు ఆగ్ఞలు దేవునితో తిరిగి ఎట్లా సంబంధాలు పెంపొందించుకోవాలా అని చెప్పి నాలుగు ఆగ్ఞ్యాలు మొదటి నాలుగు తక్కిన ఆరు ఆగ్ఞలు ఈ లోకంలో మనుషులతో మనం ఎట్లా సంబంధాలు తిరిగి స్థిరపరచుకోవాలా అని అందుకే నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు నీ పొరుగువాన్ని ఏది ఆశించకన్నాడు నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నరహత్య చేయడదు దొంగిలింపకూడదు అనడం లేదా ఇతరులతో ఎట్లా మనం మంచి సంబంధాలు ఉండాలా అందుకే ఈ లోకంలో ఏ మతంలో కూడా అటువంటి గుణగణలు ఉండవు అటువంటి గుణగణలు ఉండవు నీ తమ్ముళ్ళని చంపడంలో తప్పు లేద ఒక మతం ఎట్లా తప్పు రక్త సంబంధికులు తమ్ముళ్లతో అనదములు సహవాసము అన్యూన్యత ఐక్యత ఉండాలా అని బైబిల్ చెప్తుంటే ఏం పర్లేదు నీ ధర్మం క నీ ధర్మం కంటే అది ముఖ్యం కాదంటారు నీ ధర్మం ఏంది ఈ రోజు నువ్వు యుద్ధ భూమిలోనో చంపాలి అంతే అది ధర్మం ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి కానీ సమధలకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే ఈ లోకంలో ఏ మతంలో కూడా ఇప్పుడు చూడండి ఎవడైతే ఈ మతానికి విరుదగుడో వాడిని చంపడంలో తప్పు ఇంకొక మతం వచ్చిందా లేదా ఈ మతాన్ని ఎవడు వెంబడించడో వాడిని చంపడంలో తప్పు లేదు చంపడంలో చంపడం వలన దేవుడు కూడా వానికి సహాయపడతాడు వానికి వానికి స్వర్గంలో స్థానం ఇస్తాడు అని ఒక మతం ప్రకటిస్తుంది ఇవన్నీ విరోధంగా ఉంటాయి బాగా అర్థం అవుతుందా కానీ మనం అట్లా చెప్పలేం వాళ్ళకి వాళ్ళకి చెప్పాల్సిందంతా ఎందుకంటే అసలు వాడ చదివితే కదా వాడు చదివాడు వీడు చదివాడు అది తెలిసిన విషయం మనం కాబట్టి అన్నింటినీ తాళాలా మనం అన్నిటినీ భరించాలా అందరినీ భరించి ఇవన్నీ జాగ్రత్తగా చెప్పాలా సరే కొన్నిసార్లు వస్తారు వాళ్ళు మీ ఆర్గ్యూస్ చేయడానికి వస్తారు అనవసరంగా మనం ఆర్గ్యుమెంట్స్ లో పోవద్దు ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్ వాడు ఆల్రెడీ డిసైడెడ్ నీ మాట విడడానికి వాళ్ళు మన లేదు నే నేర్చుకోవాలా ఈయన దగ్గరికి వెళ్ళొచ్చి ఈయన ఏమో చెప్తాడు అన్న ఉండదు మైండ్ ఎన్నవిని టార్గెట్ చేయాలా ఎన్నవిని తప్పు అన్న మైండ్ తను నువ్వు చేసి వేస్ట్ ఈ లోకంలో అందుకే అన్నింటినీ సమాధానంతో భరించాలా నువ్వే కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్న కానీ మతపరమైన జీవితంలో మటుకు వ్యతిరేకించక తప్పదు అంటే మతపరమైన జీవితం అంటే నేను లోపల జీవితం చెప్తున్నా బయట జీవితం గురించి మాట్లాడుతున్నాను లోపల ఆరాధన స్థలం లోపల డైక్ట్ గా మనము హెచ్చరించాలి ఎందుకంటే వాడు రక్షణ పొందిన అనుకున్నవాడు నీడకేలిపోతే రక్షణ పొందిన అనుకుని చెప్తూ ప్రభుని స్వీకరించ ప్రభుని వెంబడించకుండా మతాన్ని వెంబడిస్తే వాడిని హెచ్చరించక తప్పదు అది నీ బాధ్యత కాబట్టి సరే జకరే గ్రంథంలోని వాక్యలను మనం ధ్యానిస్తున్నాము పోయిన వారానికి మనం ఆయన మొదటి దర్శనం మీ వృద్ధులు కళలు గందరు మీ యవనస్తులు దర్శనాలు చూసేదాడు మీరంతా యవనస్తులే కాబట్టి మీకు ఈ దర్శనం అర్థం కావాలి ఈరోజు అంతే కదా మీరు వృద్ధులు కాదు కదా మీరు వృద్ధులైతే ఫిఫ్టీ ఇయర్స్ దాటితే నీకు కల నువ్వు ఇయర్స్ లోపల ఉన్నావు ఫిఫ్టీ ఇయర్ బయట ఉన్నావా ఫిఫ్టీ దాటేసినవా నేను ఇంకా ఫిఫ్టీ లోపల ఉన్నది కాబట్టి నేను దర్శనానికి ప్రధానిస్తా యవనస్తులు దర్శనాలు చూసేస్తారని అమోసు గ్రంథాలు చూస్తాము కదా యోగుల గ్రంథంలో చూస్తాము అది అపూస్తకరంలో పేతురు జ్ఞాపకం చేస్తాడు నీ వృద్ధులు కళలు గందరు మీ యవనస్తులు దర్శనాలు చూసేద్దరు కాబట్టి జకర్య గ్రంథంలో దర్శనాల <laughs> <జకరుగరు> గురించి <laughs> ఉంటది ఎక్కువ అన్ని అన్ని చిన్న పర్వతాల కల్లా కష్టతరమైన పుస్తకం జకర్య గ్రంథాన్ని ఎందుకంటే అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ దర్శనాలు వింత వింత జంతువులు వింత వింతగా ఉంటాయి అవి అర్థం చేసుకోవడము చాలా కష్టతరంగా ఉంటది తర్వాత అంత గా ఉంటుంది అంటే తెలుగులో ఏమంటారు మీరు పద్య రూపకంగా ఉంటుంది పద్యాలు అంటారా పొయ్యి పొయ్యిట్రీని పద్యం అంటారా పద్య రూపకంగా ఉంటుంది అంత కాబట్టి సీదగా మాట్లాడితే అర్థమైతుంది పద్య రూపకంగా మాట్లాడితే అర్థమవుతుందా చాలా కష్టం కదా తెలుగు వాళ్ళ మా కూడా పద్యాలు అర్థం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాం మనం అది ప్యూర్ తెలుగులో ఉంటుంది కాబట్టి అందులో పైగా సంస్కృత పదాలు ఉంటాయి కాబట్టి మనకు కొంత కష్టం అన్నట్టు అర్థమైంది తెలుగు డిక్షనరీ ఉంటే కానీ అర్థం కాదు ఎట్టి అర్థం కాదు జకర గ్రంథం కూడా అంతే జకర గ్రంథం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా గంటలు ప్రార్థన ఉండాల్సి వస్తుంది దాని తర్వాత మనకి అన్ని బైబుల్ టూల్స్ కావాలా డిక్షనరీస్ కావాలా కామెంటరీస్ కావాలా రకరకాల భక్తులు ఏ రీతిగా వీటిని అర్ధం చేసుకున్నారని మనం నేర్చుకోవాలా తర్వాత దేవుడు ఏ రీతిగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలనేసి ఆయన తాత్పర్యం కలిగినాడు నువ్వు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అని దేవుడు అనుకుంటున్నాడు వాళ్ళకి దేవుడు అనుగరించలేదా అని మనం వాళ్ళు ఆ రీతిగా అర్థం చేస్తున్నారు నువ్వే రీతిగా అర్థం చేసుకుంటున్నావు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకున్నావు నువ్వు వాళ్ళని విమరించడాల్సి వస్తుంది అప్పుడేమవుతుంది దేవుణ్ణి బెమడించకపోవచ్చేమో అందుకే దేవుడు చెప్పిన విధానంగా అర్థం చేసుకోవాలంటే ఆయన మనసును మనం ధరించుకోవాలా ముఖ్యంగా జకర్యకి హగ్గైకి ఒక నెలనే తేడా ఇద్దరు సమకాలికులే జకర్య గ్రంథం తర్వాత మనం హగ్గయ్య గురించి ఎక్కడ వినాం హగ్గై జకర్య హగ్గై ఇంకా ఆయన కాలము ఆయన ప్రవచనము ముగించి నెల మధ్య నుంచే ఈయన స్టార్ట్ చేస్తాడు అది దేవుని విధానం అన్నట్టు ఎందుకంటే ఆయన విధానం ఏందంటే ఇప్పుడు నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఎందుకంటే నేను ఒక స్థలంలో ఉన్నాను మీరు ఇంకొక స్థలంలో ఉన్నారు నా ఒక్కరితోనే మాట్లాడితే అది కాని పని నేను ఒక స్థలానికి పరిమితున్న వాడిని మీరు ఇంకొక స్థలానికి పరిమితున్నవారు మరి మీ సేవ జీవితంలో మీతో కూడా మాట్లాడాలి దేవుడు మీ మీ చుట్టూ ప్రజలకి ఏ రీతిగా అది నా చుట్టున్న ప్రజలకి నా ద్వారా బయలుపరచబడితే మీ చుట్టూ ప్రజలకి మీ ద్వారా బయలుపరచబడదు తప్పదు కాబట్టి హగ్గయి ఏర్పరచుకున్న దేవుడు జక్రయం కూడా ఏర్పరచుకుంటాడు అన్నట్టు కాబట్టి జకర్యత్వాన్ని కూడా మాట్లాడలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే జకర్య చిన్న ప్రవక్తల జమైనడు గాని ఆయన ఒక యాజకుడు మనం చూసినాం దాన్ని కొంతకాలం కింద ఆయన ఒక యాజకుడు కానీ అంతకు ముందు వాళ్ళంతా ప్రవక్తలు అంటే చివరికి వచ్చినప్పటికీ నుంచి యాజకత్వానికి వచ్చేస్తుంది దాని తర్వాత మలాకి గ్రంథం మలాకి గ్రంథం తర్వాత నాలుగు సంవత్సరాల వరకు ప్రవచనాలే లేవు మళ్ళీ బాప్తిజం నుంచి వ్యూహాన్ పుట్టేంత వరకు మన ప్రభు కాలం నుంచి బాప్తిజం యూహాను అయన చివరికి ప్రవక్త లాగుంటాడు ఆయన తర్వాత మనకి ప్రవక్తలకు కనిపించారు మీరెవరని జాగ్రత్తగా పరిశీలించాడు ప్రవచన వరాన్ని మనం నమ్ముతాం కానీ అది ఆయన ఇష్టమున్న వాళ్ళకి ఇస్తా ఉంటాడు ఆయన ఎవరు ఇప్పుడు ఈ బ్రదర్కి ఏ వరం కావాలనో దేవుడిని తెలుసు ఆ వరం ఆయనకి ఇవ్వాలి అప్పుడు ఆయన రోగంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి స్వసత వరం ఆయన ఇస్తాడు వివేచన వరం ఇవ్వాల దేవుడు నాకు ఇది అర్థం కావట్లేదు అంటే నీకు వివేచన ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదు అంటే నీకు వివేచనవరం ఇస్తాడు అట్లా రకరకాల వరాలు ఆయన ఇష్టానుసారంగా ఇస్తానుంది వాక్యం బైబిల్లో అట్లనే జకరేకి కూడా దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్యం ని అర్థం చేసుకోవడము జకరేకి కష్టతరమే ఉంటది జకరే అడుగుతాడు నాకు ఏమి అర్థం కావట్లేము దేవుడు చెప్తాడు కాని మనకి అర్థం కావాలంటే మనకి ఈ వరం అవసరం రెండు సంవత్సరాల తర్వాత మనకి ప్రవక్తలు కనిపించారు అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తారు కానీ గంభీరంగా కనిపించారు ఉదాహరణకి అపోస్తకరంలో చూస్తాం అగబు అనే ఒక ప్రవక్త గురించి అగబు అనే ప్రవక్త గురించి ఎక్కడ వినం భయోంతట ఒక్క స్థలంలో వింటాం ఆయన ప్రవచించింది ఏంటంటే భయంకరమైన కరువు రాబోతుంది అని అది కృత కాలంలో ఏశ చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ప్రవచనం పెద్ద కరువు వస్తే అప్పుడు ఆ కరువు రాగానే దేవుని బిడ్డలందరూ వాళ్ళ చర్చలు వదిలేసి ఎక్కడెక్కడెక్కడో ఎక్కడ ఆహారం ఉంది ఎక్కడ ఉద్యోగం ఉంది అక్కడ పరిగెత్తిపోయారు అట్లా దేవుని సేవ విస్తరించి కరువు రాకుంటే విస్తరించారుదా స్టెఫ్ని చంపినప్పుడు కూడా అందరూ భయపడి ఇక్కడ ఉంటే మమలిగుడి సంస్థలనేసి రకరకాల పట్టణాలకు తప్పించుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడక్కడ చర్చలు స్టార్ట్ చేసుకున్నారు స్టెఫెన్ చనిపోకుంటే సంఘం విస్తరించబడే కదా స్టెఫెన్ చనిపోయిన మనం బాధపడతా ఉంటాము కానీ ఆయన చనిపోకపోతే సంఘము ఆ రీతిగా విస్తరించకపోయాడు అంటే వెదజల్లకపోయేది మనుషులు రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోకపోయేవారు కాబట్టి మనం జకర గ్రంథంలోని దర్శనాలను అర్థం చేసుకోవాలంటే ఒక ముఖ్యంగా కృప్తంగా పాత నిబంధన కాలము రెండు వేల సంవత్సరాలు మన ప్రభు చనిపోయి ఈ రోజుకి రెండు వేల వేల పదహారు వందల సంవత్సరాలు టూ 2016 సిక్స్టీన్ అంటాం కదా కి ముందు టూ ఇయర్స్ చరిత్ర అంటే అబ్రహాం కాలం మొదలుకొని మన ప్రభు కాలం వరకు రెండు సంవత్సరాలు అయితే పాత కాలపు చరిత్ర మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు సంవత్సరాలు నాలుగు భాగములుగా విభజింపబడినట్టుంటది మొదటి భాగము ఐదు వందల సంవత్సరాలు ప్రతి భాగము ఐదు సంవత్సరాలు అనుకోండి అట్లా రెండు వేల సంవత్సరాలు ఇంటూ నాలుగు అంటే ఐదు వందల సంవత్సరాలు అబ్రహాము మొదలుకొని అంటే అబ్రహాము నుంచి పితరులు అంటాం అంటే పితరులు ఎప్పుడు స్టార్ట్ అవుతారు చెప్పండి యాకోబ్ పిల్లలు పన్నెండు మంది పిల్లలు కదా వీళ్ళందరినీ పితరులు అంటారు ఉదాహరణకు చెప్పాలంటే పితరులు అంటారు ఇంగ్లీష్ లో ప్యాట్రియార్క్ అంటారు పితరులు అంటే మన పూర్వీకులు మన పెద్దలు అని అర్థం విశ్వాసంలో పెద్దలు అన్నట్టు వాళ్ళు కాబట్టి అబ్రహాము మొదలుకొని అబ్రాహము ఇసాకు యాకోబు యోసేపు దాని తర్వాత ఇసాకు యాకోబు కి మంది పిల్లలు దాని తర్వాత యోసేపు ఇద్దరు పిల్లలు ఎఫ్రాహిము మనిషి వీళ్ళందరినీ పితరులు అంటారు బైబుల్లో మన పితరులతో మాట్లాడినడు అని వాక్యం స్టార్ట్ మనం అర్థం చేసుకోలేదు వాళ్ళందరితో మాట్లాడిన దేవుడు కాబట్టి వాల కాలము ఐదు వందల సంవత్సరాల కాలం మనం అట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి మొదటి ఐదు వందల సంవత్సరం పితరులతో దేవుడు పరిపాలన నడిపించి దాని మనం చూస్తాము తక్కిన ఐదు సంవత్సరాలు ఎవరిది ఊహించుకోండి ఐగుప్తు బయటకు వచ్చింది ఎవరు చెప్పండి ఆరు లక్షల మంది వచ్చారు వాళ్ళని ఎవరు నడిపించారు కదా మోస నుంచి మొదలుకొని సమయలు కాలం వరకు ఐదు వందల సంవత్సరాలు మనం అట్లా తీర్మానించుకోవాలి కాబట్టి మోస కాలం మొదలుకొని సమయ కాలం వరకు ఐదు వందల సంవత్సరాలు దాని తర్వాత అంటే ఇప్పుడంత వెయ్యి సంవత్సరాలు అయిపోయింది నెక్స్ట్ ఇది పదిహేను సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాలు రాజులు పరిపాలించారు రాజుల గ్రంథం ఇవన్నీ మనం ధ్యానిస్తాం పదిహేను వందల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ముందు పితరులు దాని తర్వాత మోస నుంచి సమయ కాలం వరకు దాని తర్వాత రాజుల గ్రంథం అంటే సాగులు రాజు మొదలుకొని చివరి రాజు వరకు ఐదు వందల సంవత్సరాలు దాని తర్వాత ఐదు వందల సంవత్సరాలు మేము చిన్న ప్రవక్తల గురించి ధ్యానిస్తాం యాజకులు ఎక్కువ యాజకులే యాజకులే రాజలను పరిపాలించారు అంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి పితరులు ప్రవక్తలు మోసం నుంచి సమయంలో వరకు ప్రవక్తలే దాని రాజులు దాని యాజకులు కదా పితరులు ప్రవక్తలు రాజులు యాజకులు వీళ్ళు పరిపాలించారు దేవుని బిడలను రెండు సంవత్సరాలు దాంతో బంద్ అయిపోతుంది దాని తర్వాత ఏమైంది మన ప్రభు కాలం కష్టపడికి మన ప్రభులో ఈ నాలుగు గుణగణాలు కనిపిస్తాయి లీడర్షిప్ అంటాం ఆధిపత్యం నాలుగు రకాల ఆధిపత్యము ఫెయిల్ అయింది రెండు వేల సంవత్సరాలు దీవుని చింత నడిపించలేకపోయినరు వాళ్ళు కొంతకాలం నడిపించిండ్రు మరి కొంతకాలం ఫెయిల్ విఫలమైపోయారు అందరూ విఫలమైపోరు ఆ నాలుగు ఆధిపత్యాలు విఫలమైపోయినాయి ఆ నాలుగు మన ప్రభులో కనిపిస్తుంది మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఆరంభం అది దాని తర్వాత మన కాలం కష్టపడికి అందుకే అవన్నీ నాలుగు మనలో కనిపిస్తా ఉంటాయి నీకు అర్థమవుతుందా తండ్రుల తట్టు పిల్లల తట్టు వాళ్ళ మనసు అని అన్నాడు దేవుడు తండ్రుల తట్టు పిల్లల మనసు పిల్లల తట్టు పిల్లల మనసు తండ్రుల తట్టు తిప్తానన్నాడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన కాలంలో మనము పితరుల వలె నడవాలా మనం కొందరికి పితరుల ఉంటాం దాని మనము ప్రవక్తల ఉంటాం దాని మనము రాజుల వంశము యాజక సమూహం ఇవన్నీ మీకు తెలిసి నేను చెప్పాలి కొత్తగా రేతు రాష్ట్ర పత్రికలు చూస్తాం కాబట్టి మన కాలం కష్టపడికి అవన్నీ మనలో ఇమిడిపోతున్నాయి కాబట్టి ఈరోజు చాలా మంది చర్చలల్లో అప్పోస్తలుడైన సో సో పేరు పెట్టుకుంటారు ఈ మన హైదరాబాద్ లో కూడా అప్పోస్థలని పెట్టుకుంటున్నారు పేరు పెట్టుకొని మనకు తప్ప ఏం ఏం పేరు పెట్టుకున్నా గాని పర్లేదు దేవుని సేవ కొనసాగితే చాలు మనుషులకి ఆదరణ కలిగితే చాలు కొంతమంది ప్రాఫిట్ అనే పెట్టుకుంటున్నారు పేరు కొంతమంది ప్రవక్త అని పేరు అలాని ప్రవక్త పేరు పెట్టుకుంటున్నారు ఎట్లనన్నా పెట్టుకుని మనకు అవసరం లేదు కొంతమంది రెవరండ్ అని పెట్టుకుంటారు కొంతమంది పాస్టర్ అని పెట్టుకుంటారు కొంతమంది బ్రదర్ అని పెట్టుకుంటారు కొంతమంది సిస్టర్ అని పెట్టుకుంటారు కొంతమంది డాక్టర్ అని పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకున్నా మనకు పర్లేదు నీకు అర్థమవుతుందా ఏమైనా పెట్టుకుని అండి కానీ మహిమ మటుకు మన ప్రభుత్వ రావాలా ఆ పేరు పెట్టుకున్నంత మాత్రం నా దొంగలిస్తే నువ్వు దేవునించి దొంగలించిన వాడు అవుతావు కాబట్టి పెట్టుకోవచ్చు పెట్టుకునేవాడిని మనము అడగించద్దు రెవరం అని పెట్టుకుంటే పెట్టుకుని డాక్టర్ అని పెట్టుకుంటే పెట్టుకొని ఎట్లనన్నా పెట్టుకోని కానీ మన ప్రభుని వాళ్ళు చూపిస్తుంటా లేదా ప్రజలకి అది చాలా ప్రాముఖ్యమైనది కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు అవి చూపించలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు అదే దుఃఖకరమైన విషయం కాబట్టి జకర మొదటి దర్శనంలో మనం ఏం చేసినామంటే నాలుగు గుర్రాలు ఆ నాలుగు గుర్రాలు ఏ రీతిగా ఉన్నాయి లోకాన్ని వచ్చి వాటి వాటి పంకులలో ఉన్నాయి మొదటిది ఎర్రగుర్రం దాని తర్వాత దాని వెనకల ఎర్ర గుర్రాలు దాని వెనకల చుక్కలు చుక్కలు గల గుర్రాలు దాని తర్వాత తెల్లని గుర్రాలు అన్ని గుర్రాలు పంక్తులలో ఉన్నాయి ఈ ఒక్కొక్క గుర్రం దేనికి సంబంధించింది అనేది మనము కనీసం రెండు ఇరవై వారాలు ధ్యానించినాం కదా పోయిన వారానికి ఈ రోజు వాటి గురించి ఇక నేను చూడం కూడా ఎందుకంటే ఈ రోజు నుంచి మనం వేరే చూడాలి కాబట్టి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే దీని తర్వాత ఏం జరిగింది ఆ గుర్రాలన్నీ తిరిగి వచ్చినాయి ఏమంటే ఈ లోకం అంతా సమాధానంగా ఉంది అనేసి చెప్పుకుంటున్నాయి కానీ అర్థం చేసుకోవాలా ఈ లోకంలో సమాధానం ఉండదు నేను ని తీసుకుని వచ్చిన అని అల తలంచపూడి అన్నాడు ఆయన సమాధానం తీసుకుని రాలేదు అసమాధానాన్ని తీసుకొచ్చిన అంటాడు మీరు అదేంటి ఆయన సమాధానానికి అధిపతి కదా ఆయన సమాధానాన్ని తీసుకురాకుండా అసమాధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది సమాధానం లేని జీవితం ఎందుకు తీసుకొచ్చింది మన జీవితంలో సమాధానం ఉండదు ఎందుకు ఉండదు అంటే నువ్వు రక్షణ మీ భార్య రక్షణ నీకు సమాధానం ఎట్లుంటది ఇప్పుడు మీ కోడలు రక్షణ పొందింది అత్త రక్షణ పొందలేదు అత్తకి కోడలకి పడుతుందా పడ తల్లి రక్షణ పొందుతుంది కూతురు రక్షణ పొందదు ఎట్లా పడుతుంది ఇద్దరికి పడుతుందా టెంపరీ ఉంటుంది ప్రేమ కానీ ఒకసారి కోపం పొంగు వచ్చింది అనుకో ఇంకా అంతా మర్చిపోతారు అంత తెలంగాణ స్టైల్లో దిగిపోతాన భాష మారిపోతుంది ఇంకా అన్ని లోపాలున్నాయి అన్ని ఎప్పటి నుంచో జమ చేసుకున్న మాటలు అన్ని బయటకు వచ్చేస్తాయి బాటల్ ఇన్సైడ్ అటర్ వాటల్ డబ్ ఇన్సైడ్ అంటారు ఇంగ్లీష్ లో అంటే వాటర్ మూత తీస్తే ఎట్లా వస్తుంది అంతా అట్లా ప్రెషర్ తో వచ్చేస్తాయి కొట్లాడాలి కదా సమాధానం ఉండదు కదా ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కానీ నీ హృదయంలో అసమాధానం ఉంటుంది ఎందుకో తెలుసా సమాధానం అధిపతి అయిన మన ప్రభు నీ హృదయంలో కూర్చున్నాడు కాబట్టి నీకు తప్పకుండా సమాధానం ఉంటుంది ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి నాకు ఎందుకు అందరు నాతో నాకు ఎందుకు విరోధంగా అని అంటారా మీరు ప్రభువు నాతో పాటు నిజంగా ఉంటే నాకు ఎందుకు ఇవన్నీ మా పిల్లలు మాట వినరు భర్త మాట వినాడు భార్య మాట వినరు అనేసి అంటా చాలా మంది ప్రార్థన చేయండి కదా మా ఇంట్లో సైతాన్గాడు బాగా పనిచేస్తుండు అంటారా లేదా ఎందుకు అవుతున్నావు పాత డైలాగ్ వచ్చా పాత డైలాగ్ అని నవ్వుతున్నావా నాకు కొత్తగా వినిపిస్తుంది అనుకుంటున్నా సైతన్గాడు బాగా పనిచేస్తుండు అంటారు కానీ మనకు దేవుడు చూపించిండు సైతన్యాన్ని పంపించింది ఆయన సైతాన్ నేను చెప్పినట్లు నువ్వు వినాలంతే ఆయన విధానం అది ఎందుకంటే వాడు ఒకప్పుడు వెలుగు దూతా కదా అంటే లూసిఫర్ అంటారు ఇంగ్లీష్ లో లూసిఫర్ తెలుగులో లూసిఫర్ అని ఉంది లూసిఫర్ అంటే వెలుగుని ధరించుకున్నవాడు అని అర్థం మీకు తెలుసా లూసిఫర్ అంటే అర్థం వెలుగుని ధరించుకున్నవాడు అని అర్థం అంటే ఆ దూత దేవుని వెలుగుని ధరించుకున్న దూత ఒక రీతిగా మనం కూడా లూసిఫర్ రీతిగానే కదా అట్లా చెప్తే చర్చ ఒప్పుకోదు వెలుగుని ధరించుకోవడం అంటే లూసిఫర్ కానీ ఇప్పుడు లూసిఫర్ వెలుగు లేదు ఎందుకంటే వాడు వెలుగుని మన ప్రభుని ధరించుకొని మన ప్రభు వెలుగు కదా మన ప్రభుని ధరించుకొని వాడు ప్రభుకి అనుగుణంగా లేడు భిన్నంగా ఉన్నాడు ఆపోజిట్ గా ఉన్నాడు అందుకే వెలుగును పోగొట్టుకున్నాడు కాబట్టి చాలా మంది వెలుగుదూత సంబంధాలు చివరికి వెలుగుని పోగొట్టుకుంటారు ఎందుకు నువ్వు ప్రభుని వేంబడించాల్సింది పోయి ప్రభుని ధరించుకుని మహిమపరచాల్సింది పోయి లోకానికి ప్రభుని చూపించాల్సింది పోయి నువ్వు ఇంకేదో చూపిస్తే వెలుగును పోగొట్టుకుంటావు మనం ఒకసారి ఆయన వెలుగులో వెలిగింపబడి ఉందా వాక్యం ఒకసారి వెలిగింపబడి అందులోంచి పడిపోయిన వాడిని వాణ్ణి తిరిగి తిరిగి వెలిగించటం అసాధ్యం ఎందుకు అసాధ్యం తీర్మానించుకున్నవాడు తీర్మానించుకొని నేను నేను విన్నదే కరెక్ట్ నాకు తెలిసిందే కరెక్ట్ అని తీర్మానించుకున్న వాడిని చేయడం కష్టం కదా ఇప్పుడు నేను చెప్తాను లేదని చెప్పేది కరెక్ట్ కాదంటే నిన్ను ఖర్చు నిన్ను సరి చేయడం అసాధ్యం ఎందుకంటే నువ్వు ఆల్రెడీ క్లోజ్ మైండ్ ఈ రోజు క్రైస్తవత్వంలో జరుగుతుంది అది ఫాస్టర్స్ మా ఫాస్టరే కరెక్ట్ మా చర్చే కరెక్ట్ హాస్టర్ పెద్ద కాలేలో చదువు వచ్చింది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనం చెప్తాము మంచి ఆహారం పొందుకుంటే అనారోగ్యాలు లేకుండా గట్టిగా ఉంటాం తర్వాత ఇప్పుడంతా హైబ్రిడ్ మందులతో పండించినాయి కాబట్టి అవన్నీ ఆ మందులు మన కడుపులోకి ఎట్లా పోతాయి పోయి మనం మన శిరాలన్నీ అవే వాళ్ళని ఇది అని చెప్తున్నాం అనుకో మా డాక్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అని అంటారా మా డాక్టర్ పెద్ద కాలేజ్ లో చేసి వచ్చేడు ఆయన ఇంకేమేమో చదివచ్చాడు అవన్నీ సైన్ బోర్డు మీద కదా ఆ డాక్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అని అంటారా లేదా అప్పుడు ఏమవుతుంది నేను చెప్పిన మాట అంతా పగ పెట్టినట్టే కదా ఆ డాక్టర్ మాటనే కరెక్ట్ కదా వాడి దగ్గర పోతే వాడు ఇంకా టాక్సిన్స్ బిల్డ్ చేస్తాడు ప్రతి ఇంగ్లీష్ మందు టాక్సిన్ అన్నట్టు టాక్సిన్ అంటే పాయిజన్ ప్రతి ఇంగ్లీష్ మందు పాయిజనే దాన్ని సమపాలనలో వేసుకుంటేనే జాగ్రత్తగా ఎక్కువ వాడడం వల్ల అది బాడీలో పాయిజన్ లాగా తయారవుతుంది తయారై అనారోగ్యాలకి దారి తీస్తుంటుంది కిడ్నీస్ అంతా ఫిల్టర్ చేయాలా లివర్ కూడా అంతే మీరు ఏమి తిన్నా ఫస్ట్ లివర్ లెకే పోతుంది అది పోయి అక్కడ నుంచే డైజెషన్ ఫామ్ కి రావాల్సి వస్తుంది కాబట్టి లివర్కి దెబ్బ దాని తర్వాత రక్తంలో అంతా తినదంతా రక్తంలోకి పోతుంది రక్తంని ఫిల్టర్ చేయాలి కాబట్టి కిడ్నీస్ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి కిడ్నీస్ ట్వంటీ అవర్స్ పని చేస్తూ ఉంటాయి దానికి నువ్వు ఫ్రీడమ్ రెస్ట్ అయ్యావు అవయవాళ్ళకి దేనికి రెస్ట్ ఇవ్వరు కొందరు తలకి రెస్ట్ ఇవ్వరు కండకి రెస్ట్ ఇవ్వరు చేతులకి రెస్ట్ ఇవ్వరు కొందరు నోటికి రెస్ట్ ఇవ్వరు మన జీవితాలు అట్లా మన అవయవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలా అందుకే సెవెన్ ఓ క్లాక్ ఎందుకంటే సెవెన్ తర్వాత తింటే ఇంకా రెస్ట్ ఇవ్వబానట్టు నువ్వు నువ్వు తొమ్మిది గంటలకి పది కొంత మంది పది గంటలకి మిడ్ నైట్ మిడ్ నైట్ బిర్యానీ అని హోటల్ స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాద్ లో మిడ్ బిర్యానీ అంటే మధ్య రాత్రి ఒంటి గంట వరకు బిర్యానీ తినొచ్చు టూ ఫిఫ్టీ పెడితే ఎంతసేపు అయినా తినొచ్చు అప్పుడు ఏమైతుంది నీ అవయవాలకి నువ్వు జీర్ణ జీర్ణ కోశానికి మీరు రెస్ట్ ఇస్తేలేరు ఆ గ్లాండ్స్ కి రెస్ట్ ఇస్తలేరు అవయవాళ్ళకి రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి అవన్నీ వంకట్ ఇంకనే తయారైపోతున్నాయి వాటి శక్తిని కోల్పోతానే మనం మన శరీరాలకి రెస్ట్ ఇవ్వాలా మనం మన అవయవాలకు రెస్ట్ ఇవ్వాలి అందుకే ఫాస్టింగ్ అంటారు బహుశా ఫాస్టింగ్ అంటే కూడా ఒక రీతిగా రెస్టింగ్ అన్నట్టు ఇంటర్నల్ ఆర్గన్స్ కి దాని తర్వాత అవి ఉత్తేజపరచబడతా ఉంటాయి తర్వాత ఫంక్షన్ ఇస్తా ఉంటాయి కాబట్టి నీకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా మా డాక్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అంటే అది నీ ఇష్టం నీగా నువ్వు తీర్మానించుకున్నావు కాబట్టి మీ డాక్టర్ మాటనే వింటావు నేను చెప్పే మాట వినవు సేవా జీవితంలో కూడా అంతే సేవా జీవితంలో కూడా అంతే మా పాస్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా నువ్వు మీ పాస్టర్ని చూసినావు కదా నీ జీవితాంతం నువ్వు ఇంకా చూడలేదు వేరే విషయం బెరియర్లు రకరకాల భక్తులను చూసిన చూసి ప్రతి దేవుని వాక్యం పట్టుకుని వచ్చినవాడా లేదా అని పరిశీలించి వాళ్ళ వాక్యాన్ని స్వీకరించారు నువ్వు అట్లా ఉండాలా ఒక అథారిటీని సపోర్ట్ తీసుకోవద్దు నువ్వు ఒక డాక్టర్ సపోర్ట్ తీసుకోవద్దు ఒక పాస్టర్ సపోర్ట్ తీసుకోవద్దు మనం తీసుకోవాల్సింది ఒకటే సపోర్ట్ అదే మన ప్రభు సపోర్ట్ చక్ర గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలు అదే ఎందుకు ఆ నాలుగు గుర్రాలు ఈ లోకం మీద పడ్డాయి అవన్నీ తిరిగి వచ్చి సమాధానంగా ఉన్నాయి అని ప్రభుకి చెప్తున్నాయి ప్రభు అంటుండ సరే కొంతకాలం సమాధానంగానే ఉండని తర్వాత ఎందుకంటే వాళ్ళకి అసమాధానం దేవాలి కదా తర్వాత పో అని చెప్తే అవి ఐదవ అధ్యాయం కష్టపడి అవన్నీ పోతాయి లోకంలో పోయి అల్లకలం చేస్తాయి వాటికి మరణం మీద అధికారం ఇస్తాడు అని చివర మనం వాటికి మరణం మీద అధికారం ఇస్తాడు దేవుడు వాటి చేతిలో కత్తి పెడతాడు వాటి చేతిలో ఇంకా ఏమేమో పెడతాడు రోగాలు పెడతాడు మరణం వాడి ఆ గుర్రాల మీద చివరి గుర్రం మనం చూస్తున్నాం దాని మీద కూర్చున్న పేరు మృత్యు అని వాడికి మరణం మీద అధికారం ఇచ్చిండు వాని చేతికి కత్తి ఇచ్చిండు వాడి చేతికి ఇంకేమేమో వాడు అనేక మరణానికి అప్పగిస్తాడు అని యుగ సమాప్తిలో మనం చూస్తున్నాం కాదా కొంతకాలం క్రిందట మనం ధ్యానించినాం సిరియా దేశం నుంచి లిబియా దేశం నుంచి ఇరాక్ దేశం నుంచి ఎంతో క్రైస్తవులు కొన్ని లక్షల మంది క్రైస్తవులు జర్మనీ దేశానికి తరలిపోయారు ఎందుకంటే వాళ్ళు చంపేస్తున్నారు మనం చాలా మంది వాళ్ళని మైగ్రెంట్స్ అన్నారు కాని వాడు క్రైస్తవుడు ఎవరు చెప్పలే నాకు నాకు ఈ రోజు చూపించింది బైబుల్ న్యూస్ పేపర్ లో ఈ రోజు కానీ మనకు ఎప్పుడో చూపించింది వాళ్ళంతా క్రైస్తవులు అనేసి వాళ్ళంతా క్రైస్తవులని కానీ న్యూస్ పేపర్లు ఎక్కడ కూడా వాళ్ళు క్రైస్తవులు కదంటే క్రైస్తవులు అందరూ వాళ్ళ ఆస్తులంతా సన్ని విడిచిపెట్టి పరిగెత్తిపోయారు ప్రాణాల కొరకు ఉంది వాక్యం వాళ్ళ ఆస్తులు అన్ని చివరి కాలంలో కొన్ని లక్షల మంది జర్మనీకి వెళ్ళారు సరే అక్కడ సమాధానం ఉంటుందా నువ్వు ఎక్కడవైనా సమాధానం ఉండదు నువ్వు నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనేసి నీ ఆస్తులని పోగొట్టుకుని పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు ఆస్లన్ అని ఒక బాబు మనం చూసినాం న్యూస్ పేపర్లో కూడా ఫోటోలు వచ్చినాయి టీవీలో కూడా ఫోటోలు వచ్చినాయి ఆ నది ఒడ్డున సముద్రపు వడ్డున వచ్చి పడింది వాడి శవం బాబుది ఆ వాడి తల భూమికి మంచి షూ ఉంది మంచి టిప్ టాప్ ఉన్నాడు రంగులు వేసుకుంది చిన్న పిల్లడు ఆస్లన్ వాడి పేరు వాడి శవం అక్కడ కనిపిస్తే దాని ఫోటో ఫోటో తీసి దాన్ని ఇంటర్నెట్ లో పెట్టి న్యూస్ పేపర్ లో పెడితే ప్రపంచం అంతటా గందరగోళమై ఆ ఒక్క ఫోటో వలన పాశ్చాత్య దేశాలన్నీ స్పందించి ఆ తరలి వస్తున్న వాళ్ళందరినీ ఆహ్వానించి ముఖ్యంగా జర్మనీ దేశం అట్లా వాళ్ళని ఆహ్వానించి ఆ ఒక్క ఫోటో అట్లా ఉన్న అంటే చనిపోయింది చనిపోయిన బాబే గానీ అది చాలా మందికి చాలా వేదన కలుపుతుంది ఆ ఫోటో చూడడం అంటే అట్లా పండుగనట్టు ఉంది వాడు చనిపోయింది పాపం నీళ్ళలో మునిగిపోయింది సముద్రంలో వాళ్ళు ఓడలు ఎక్కి వెళ్ళిపోతున్నారు ఓడలు బరువుకి కొన్ని మునిగిపోయినాయి కొంతమంది చనిపోయారు క్రైస్తవులు చాలా చనిపోయారు కొన్ని కొట్కపోయినాయి కొన్ని సీలో ఉండే పెద్ద పెద్ద చేపలు తినేసినాయి కొన్ని కానీ బాబుతో వచ్చిపోయారు అక్కడ రావడం వలన సరే జర్మనీ ఒక మంచి పని చేసింది అది కూడా ఒక క్రైస్తవ కంట్రీ ఒకప్పుడు ఇప్పుడు కూడా సగం సగం సత్యం సగం అబద్ధంలో ఉంది లూథర్ మార్టిన్ లూథర్ అనేవాడు అక్కడ నుంచి వచ్చింది కదా లూథర్ అనేవాడు లూథర్ చర్చ్ అంటే చూసిన వా అతనే స్థాపికడు అన్నట్టు కాబట్టి లూధర్ అనేవాడే కాథలిక్ మతం నుంచి బయటకు వచ్చి కేథలిక్ మత సిద్ధాంతాల్లో ఏరీతిగా దేవుని వాక్యానికి విరోధంగా సరే అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మరణానికి అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ దర్శనం గురించి మనం పోయిన వరం వారం వరకు ధ్యానించిన అది ముగించింది దాని తర్వాత జకరియ ప్రభుతో మాట్లాడుతున్నాడు ప్రభువు తండ్రితో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి మొదటి అధ్యాయము పన్నెండవ వర్షం నుంచి మనం ఇప్పుడు చూస్తాం అందుకు యహోవా చూడండి డెబ్బై సంవత్సరాల నుంచి సరే ఇది మనం ఈ డెబ్బై సంవత్సరాల గురించి మనం ఈరోజు ధ్యానించము తర్వాత ఎప్పుడైనా ధ్యానిస్తాము ఎందుకంటే అది కొన్ని గంటలు పోతుంటది వాక్యము దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి సంవత్సరములు ఒక దినం ఒక సంవత్సరం కూడా ఉంది ఒక దినము ఒక సంవత్సరం ఉంది యెస్కల్ గ్రంథంలో చూస్తాం మనం మూడు నాలుగు ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం లేకుండా చూస్తాం ఒక దినము ఒక సంవత్సరంతో పోల్చాడు దేవుడు ఆయన దృష్టిలో టైం అట్లుంటది అన్నట్టు మన దృష్టిలో ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై మన మన క్యాలెండర్ ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కానీ దేవుని దృష్టిలో ఒక దినం అంటే కొంచెంసార్లు వెయ్యి సంవత్సరాలు అంటాడు లేకపోతే ఆయన దృష్టిలో ఒక ఒక దినము ఒక సంవత్సరంతో ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అంటే మీరు ఎన్ని దినంలు అనేటి ఒక సంవత్సరం అంటే ఒక దినం అంటే డెబ్బై సంవత్సరాలు అంటే ఏడు దినాలే మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ అవసరం లేదు మనకి వర్గం అది చెప్తుంది టైం మనకి ఆ దేవుని దృష్టిలో టైం అట్లుంటది అని చెప్తున్నాడు వెయ్యి సంవత్సరములు ఒక దినంతో అంటే రెండు వేల రెండు దినాలేనా రెండు దినాలే ఇప్పుడు రెండు వేల పదహారు సంవత్సరాలు దేవుని దృష్టిలో అంటే రెండు దినాలే నే ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో టైం అంతే నీ దృష్టి మనం గంభీరంగా ఉంటది ఆయన దృష్టిలో కాబట్టి అప్పుడు యహోవా దూత అంటే మన ప్రవ్వే మాట్లాడుతున్నాడు సైన్యం అధిపతి అగు యహోవా ఈ సైన్యంకు అధిపతి అని బైబుల్ అంతటా మనం చూస్తాం గాని ఎప్పుడు మనం దాని గురించి ధ్యానించాం అధిపతి అన్నప్పుడు పాత నిబంధన కాలానికి వస్తే సైన్యం అంటే ఆయన దూతలు కృత నిబంధన సరే ఆయన దూతలు ఏరెత్తి ఉన్నారు దేవునికి విరోధంగా ఉన్న శత్రుల మీద దూతలని దేవుడు ఏర్పరచుకున్నాడు యుద్ధానికి ఎలిషా కాలమా ఎలియ కాలం మనం ఇది చూస్తున్నాం కదా ఎలిషా కాలంలో రాజు భయపడిపోతా ఉంటాడు ఆ ఏ రాజు నాకు నోటి గ్యాప్ హెచ్కే రాజు భయపడుతుంటే ఆయన కండ్లు ఇట్లా చూడొకసారి అంటే చూపిస్తే దేవుని దూతల సైన్యం ఎలి షా టైమాలియా మొత్తం చుట్టూ ఉంటాయి వాళ్ళ చుట్టూ ఇంకా మన పని అయిపోయింది మనం మనం చనిపోతాం అంటే అప్పుడు ఈ కళ్ళు తెరమంటే తెరిచినప్పుడు దేవుని యొక్క దూతల సైన్యం కనిపిస్తుంది కాబట్టి వాటికి అధిపతి మన ప్రభు సైన్యంలో అధిపతి అంటే ఆయన కింగ్ అన్నట్టు ఇంకా మీరు భయపడద్దు సైన్యం అన్నట్టు పోయి మీ పని మీరు చేయండి అని అర్థం కానీ కృత నిబంధనకు అధిపతి అంటే ఆయన సేవకులకు కాబట్టి ఆయన మాస్టర్ మనకి ఆయన మనకి ప్రభు మనం ఆయన సైన్యం కాబట్టి సేవకులు అందరూ ఆయన సైనికులు అని అర్థం కాబట్టి సైన్యం అధిపతి అన్నప్పుడు కృత దేవుని సేవకులు దేవుని బిడలకు ఆయన అధిపతి కాబట్టి ఆయనని సంబోధిస్తున్నప్పుడు మనం ఆ రీతిగా సంబోధిస్తున్నాం కానీ ప్రార్థన చేస్తే మనం అట్లా సంబోధించాం కదా తప్పేముంది సంబోధించడంలో సైన్యములకు అధిపతి యోహోవా సంవత్సరం నుండి నీవు ఎరుశలేము మీదను యూదా పట్టంల మీదను కోపము ఉంచి ఉంచియున్నావే పట్టంల మీదను కోపము ఉంచి ఉన్నావే ఇంకా ఎన్నాళ్లు కనికరింపక ఇందువు అని చేయగా చూడండి డెబ్బై సంవత్సరం అనేసి ఎవరికి జ్ఞాపకం వచ్చింది ఆ దూత అంటున్నాడు అంటే దూతకి టైం తెలుసనట్ కాలం తెలుసు అంటే మన ప్రభువుకి కాలాలు తెలుసు కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి మన ప్రభుకి సరే లూకసు వార్తకు వస్తే తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఆ దినమని ఉంది కుమారుడికి కూడా తెలియదని ఉంది ఉంది ఉందా లేదా ఆ గడియ కుమారుడను గ్రహించలేదు తండ్రి తప్ప ఎవరు గ్రహించలేదు అంటాడు కాబట్టి బాగా అర్థం యేసు ప్రభు తన శరీరంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన తన పని ఇంకా ముగించుకోలేదు తన ప్రాణాన్ని త్యాగం చేయాల పాపం పాపల కొరకు కాబట్టి ఆ పని ముగించుకోలేదు కాబట్టి పని ముగించేంత వరకు ఆయనకు దాన్ని గ్రహించలేడు అది చెప్పలేడు దాని గురించి కానీ ఆయన ప్రాణాన్ని తగి త్యాగం చేసి తిరిగి వెళ్ళిపోయాక సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు కాబట్టి ఆయనకు తప్పక తెలుసు కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి తండ్రి నేను ఏకమైనప్పుడు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ యొక్క కాలాలని సూచనలని మనకి చూపించేవాడు ఆయన తప్ప ఎవరికి టైం కాబట్టి డెబ్బై సంవత్సరాలు నువ్వు ఎరుసల మీద కనికరం చూపిస్తలేదు ప్రవ్వా యూదాపట్నం మీదనా ఎరుశం మీద ఎరుశలేము యూధాపట్నం మీద నువ్వు ఎందాక ఉంది అనేను యహో నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను అవి ఏందనేది మనకి అక్కడ రాయలేదు ఏ రీతిగా ఆదరణకరమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను మనకు తెలియదు గాని పదహారవ వర్షం నుంచి మటుకు దానికి సూచనాత్మకంగా కొన్ని విషయాలు చెప్పిండి ఎట్లా ఆదరణ ఏ రీతిగా ఆదరణ ఎందుకంటే చూడండి ఎందాక నువ్వు ఇంకా వీళ్ళ మీద కనికరం చూపించావు గొప్ప మీద నువ్వు ఇంకే మన మన భాషలు చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పుకోవాలంటే గొప్ప మీద ఇంకా ఎంతకాలం ప్రభావం నువ్వు కనికరం చూపించకుంటావు వాళ్ళందరూ లక్షలాది లక్షల లక్షల లక్షల్లోనే చనిపోతున్నారు కదా నేను పోయిన వారమంతా స్టడీ చేస్తున్నా చరిత్రలో అంటే మన ప్రభు కాలం తర్వాత చరిత్రలో ఎంత ఎంత మటుకు దొరుకుతాయి అంత రికార్డ్స్ ఎంతమంది మరణించారు చరిత్రలో ఉదాహరణకి ఇరవైవ శతాబ్దంలో ఎంతమంది మరణించారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఎంతమంది మరణించారు నేను ఆ స్టడీ చేస్తున్నా ఇప్పుడు ఆ స్టడీ మొత్తం అయినాక నేను ఒకరోజు మీకు అవన్నీ చూపిస్తాను ఎంతెంతమంది చచ్చిపెడ్డారు ప్రతి చరిత్రలో వంద వంద సంవత్సరాలకి అట్లా మన ప్రభు కాలం నుంచి మొదలు పెడితే ఎంతవరకు చరిత్ర బుక్స్ ఉన్నాయో అవన్నీ వెతుకుతే గానీ దొరకవు మనకి అవన్నీ అందాజాగా చెప్పగలం చెప్పగలం ఒకరోజు ఆ రికార్డ్స్ నాకు అవి మొత్తం నేను తయారు చేసుకుంటే రీసెర్చ్ చేస్తే మీకు అవన్నీ నేను చూపిస్తాను ఎందుకు చూపించాలనుకుంటున్నా అంటే మన ప్రభు కాలం ఆరంభమైన దిన నుంచి ఈ రోజు వరకు చూస్తే కోట్లాది కోట్లాది క్రైస్తవులు మరణించారు ఇంకా సంపూర్తి కాబోతుంది ఆ సంఖ్య అది మనం పోయినవరం కూడా ఇంకా ఎంతకాలం అంటే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలనేసి మన ప్రభు మాట్లాడి యోహాను భక్తులతో కాబట్టి దేవుని బిడ్డలందరు మరణించక తప్పదు అన్న మనం బాధపడదు వేదన ఉంటది జాలి ఉంటది కానీ మనం అందుకే ప్రయాసపడుతున్నాం వాళ్ళు ఆ రీతిగా మరణించినము ఇప్పుడు ఆ దేశాలు విడిచిపెట్టి ఆస్తులు విడిచిపెట్టి ఇండ్లు విడిచిపెట్టి బ్యాంక్ అకౌంట్స్ విడిచిపెట్టి ఎక్కడికో మరిగెత్తిరు జర్మనీ క్రిస్టియన్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు చరిత్రలో కూడా ఇట్లా జరిగింది సిఫిన్ మరణించినప్పుడు ఎంతో మంది వాళ్ళ సిటీ వాళ్ళ ఇండ్లు తాతల ఆస్తులన్నీ విడిచిపెట్టి వెళ్లిపోరు అట్లనే ఉంటుంది దేవుని విధానం నువ్వు దేని మీద మోజు అది దాని నుంచి నేను విడదీస్తాడు దేవుడు అందుకే ఈ లోకంలో దేని మీద మోజు పెట్టుకోవద్దు ఇక అర్థమవుతుందా మన కుటుంబాల కొరకు మనము సమకూర్చాలా అది నీ బాధ్యత భర్త కాబట్టి తండ్రి కాబట్టి బాధ్యత వాటి మీద నీ మనసు పెట్టుకోవద్దు ఇప్పుడు ఉదాహరణకి ఇల్లుంది. ఉంది నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో ఎవరన్నా ఏం చేస్తారు చెప్పండి ఇల్లు కట్టుకుంటే నీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటావు లేదా నీకు అర్థమవుతుందా అర్థం సార్ ఎవరన్నా భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తారా చెయ్యరు చేస్తారా చెయ్యరు చేస్తారా నేను మీకు ఒక మీకు ఒక సొల్యూషన్ ఇస్తున్నాయి రోజు పొత్తులో చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఈ సీక్రెట్ చెప్తున్నాను నేను నేను చేసిన ప్రాక్టీస్ కాబట్టి ఎందుకంటే మా ఫార్ చనిపోయినప్పుడు చాలా సంవత్సరాలు పది పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు దగ్గర ఇరవై మా ఫార్ చనిపోయి మా ఫార్ బాగా చదువుకున్నాడు పెద్ద చదువు పెద్ద ఆఫీసర్ పెద్ద మేనేజర్ చాలా తెలియగలవాడు సేవ సేవ సేవ చేసిండు నేను మంచి సేవ చేసిండు సేవలనే మరణించినవాడు కానీ ఆయన చేసిన తప్పు నేను చెయ్యొ దేంత తప్పు ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు ఆయన చనిపోతే అది మా అమ్మ పేరు మీద రిజిస్టర్ చేయాలంటే లక్ష రూపాయలు కట్టాల ఆ దశలో లక్ష అరవై కదా ఒక అరవై రూపాయలు కట్టడానికి ఎనక ముందు ఎత్తున్నాం అంత భయంకరమైన సమస్య అదే ఆయన అప్పుడే ఆయన పేరు మీద కూడా పెట్టింటే ఇద్దరు పేర్లు ఆయన చనిపోయిన ఈ రోజుకి కూడా ఇప్పుడు ఎవరి పేరు మీద లేదు అది ఆయన చనిపోయినాక ఇంకా పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెండు లక్షలు ఖర్చు పెట్టాలా ఆయన రోజు రోజుకి విలువ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఒక రోజు ఒక బ్రదర్ వచ్చిండగా సతాయిస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ తండ్రి అందరికి ఆస్తులు బంద్ అపార్ట్మెంట్స్ కట్టి ఒక్కొక్క కొడుకుకి రెండు రెండు అపార్ట్మెంట్స్ ఇచ్చేసి ఆయన ఒకటి పెట్టుకున్నాడు అయితే ఈయనకి రెండు అపార్ట్మెంట్స్ వచ్చిన్నాయి ఒకటి అమ్మేసుకున్నాడు మెంటల్ పని హైదరాబాద్ లో వాడని అమ్ముకుంటే పైసలు ఖర్చు అయిపోతాయి మొత్తం ఖర్చు అయిపోతాయి మళ్ళీ ఎప్పటికి కొనలేరు ఇల్లు అట్లాంటి పిచ్చి పని చేశారు సేవకుల విషయంలో నేను చెప్తున్నాను క్రైస్తవుల విషయం నేను చెప్తున్నాను తర్వాత ఇంకొక ఇల్లు ఉంది ఆ ఇల్లు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి మీద నేను ఆ బ్రదర్ చాలా ఇద్దరు పొత్తులా చేసుకోలేదు వారి మీద నమ్మకం లేదు కదా ఈ నేను అతలేదో రేపు ఏమవుతుందో లేదో ఈ అనుమానం ఉన్నవాడు నువ్వు దేవుని బిడెం ఎట్లయితావు సేవకుని ఎట్లయితవు ముఖ్యంగా సేవకుల గురించి మాట్లాడుతున్నాయి నేను ఎప్పుడు కూడా గొప్ప జనం గురించి మాట్లాడను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ సగమిటూ సగం అటు ఉంటారు సగం ఇటు సగం అటుంటారు కాబట్టి సంపూర్ణమైన సత్యంగా ఉండదు కానీ నువ్వు సేవకుంది ఆ సిస్టర్ వచ్చింది బ్రదర్ ఏం చేయాలా బ్రదర్ అంటే నువ్వు ఏమన్నా చెయ్యి నేను ఒకటే నీకు చెప్తుంది సొల్యూషన్ జబర్దస్త్ అయినా చెయ్యి ఇద్దరు పొత్తుల చేసిచ్చుకో ఇద్దరు పేరుండలా దాన్ని దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నిటి మీద మీ ఇద్దరి పేర్లు ఉండాల ఎంత చెప్పినా ఎన్ని వారాలు వచ్చిన ఇద్దరికి ప్రార్థన చేసిన ఎంత చెప్పినా చివరికి ఆమె నమ్మింది కానీ ఆయన నమ్మలేదు భర్త నమ్మలే మీకు ఒక ఏం జరిగిందో చివరికి భర్తనే రిజిస్టర్ చేసుకున్నాడు అదే జరిగింది అది మీకు సీక్రెట్ ఏం చెప్తా లేని ఎప్పుడు జరిగే జరిగింది భర్త రిజిస్టర్ చేసుకుంది ఆశ్చర్యం రెండు నెలలకు సస్పెండ్ అమ్మాంతంగా ఏమైందో ఎవరు తెలియదు నాకు కూడా తెలియదు సడన్లీ ఆయన వచ్చి భయంకరంగా ఏడుస్తుంది ఇప్పుడు నేను మళ్ళా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే లక్ష రూపాయలు అడుగుతున్నారు మున్సిపాలిటీ అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు సబ్ రిజిస్ట్ర ఎక్కడికి వెళ్తే వాళ్ళ నేను లక్ష రూపాయలు నాకేమో ఉద్యోగం హౌస్ వైఫ్ నేను చెప్తే అర్థమవుతుందా ఎప్పుడు అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు మనం ఎందుకంటే ఈ లోకస్ని చూసి నేర్చుకోండి అని ప్రభు చెప్పేడు తన శిష్యుల ఈ లోకంలో ఎంత స్మార్ట్గా ఉంటారు మనుషులు వాళ్ళకంటే మనం డబుల్ ట్రిబుల్ స్మార్ట్ ఉండాలా కానీ క్విక్మైన స్మార్ట్నెస్ కాదు ఇది అది ఎట్లా ఉండాలంటే తెలివి అనద్దు మనం దాన్ని జ్ఞానం అనాల ఎట్లా బ్రతకాలి ఈ మన డబ్బులను మనం ఎట్లా జాగ్రత్తగా కాపాడుకోవాలా అన్నది జ్ఞానం విచ్చలవిడిగా ఖర్చు కాదు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి పనికిరాని వాటి మీద ఎప్పుడు పైసలు ఖర్చు పెట్టద్దు అది తీర్మానించుకోవాలా ఆహారం మీద గృహం మీద ఎంత ఖర్చు పెట్టుకోవాలి డెకరేషన్ మీద పెడతామా అవసరం లేదు రకరకాల పెయింట్స్ వేసుకుంటామా అవసరం లేదు ఏ పెయింట్ వేసుకోవాలి మినిమం పెయింట్స్ మినిమం అంత మినిమం మినిమంలే పెట్టాలా దాని తర్వాత దేవుని సేవకులకు మనం ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోవాలా అది మంచి గుణగణం అటువంటి గుణగణం లేకపోతే మటుకు మనము నిర్లక్ష్య సేవకులనే కాబట్టి ఈరోజు మనం ఆ విషయం నేర్చుకోవాలా ఎందాక ఇసాల్ పనుల మీద నువ్వు కనికరం చూపించక ఉండవు అన్న కోపంతో ఉంటావు అంటే ఆయన మధురమైన వర్షాలు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుందో చూడండి అవి డైరెక్ట్ గా తెలివవు కానీ పదహారు కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా అంటే దేవుడు ఆ దూతతో ఏం మాట్లాడిండో దాని సారాంశం ఆ దూత జకరియతో మాట్లాడుతున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా మనకి మధ్యవర్తి ఒకడే ఎక్కడ చూస్తాం హెబిల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా మనకి మధ్యవర్తి ఒకడే తండ్రికి మనకి మధ్యవర్తి ఒకడే యేసు ప్రవ్వే ఇంకా ఎవరు లేరు మతం ఏం చేసింది తెలుసా భక్తులని మధ్యవర్తుల్ తయారు చేసుకుంది సెయింట్ మేరీస్ సెయింట్ మేరీ సెయింట్ థామస్ సెయింట్ జోసఫ్ సెయింట్ యాంతి ఇంకేమేమోన్నాయి సెయింట్లు రకరకాల సెయింట్లు అంటే సెయింట్ అంటే భక్తుడు ఈ లోకంలో భక్తులని దేవునికి మనకి మధ్యలా మధ్యవర్తి లాగా పెట్టి మన ప్రభుకి ప్రత్యామ్నాయం లాగా పెట్టారు నేను చెప్పే తెలుగు అర్థమవుతుందా నేను తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా ఫస్ట్ పాయింట్ ప్రత్యామ్నాయం అంటే సబ్స్టిట్యూట్ అంతేనా మన ప్రభుకి సబ్స్టిట్యూట్ చేసింది ఉదాహరణకి ఆయన బహుమానాలు ఇచ్చేవాడు కదా కృపా వరాలు వరం అంటే బహుమరం కృపా వరాలు ఇచ్చేవాడు అదే రీతిగా పేతృరాష్ట్ర పత్రికలో చూస్తాం కదా ఆయన అనేక మందికి బహుమానాలు ఇచ్చిండు ఈవులనిచ్చేన నుంది చెలని చెరగా కొనిపోయి అనేకులకు ఈవులను ఇచ్చేన ఈవులు అంటే ఈవులు అంటే కూడా తెలుగు పదము మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బహుమానాలు అర్థం అనేకులకు బహుమానులు ఇచ్చిండి నీకు బహుమానం ఇచ్చిండు రక్షణ అనే బహుమానం నాకు అనే బహుమానం నాకు ఇచ్చిండు ఆదరణ అనే బహుమానం నాకు ఇంకా రకరకాల వివేచన వరము కృప వరలు భాషల వరములు భాషల అర్థంలు చెప్పే వరములు మీకు ఇచ్చిండా ఇస్తాడు కదా నీకు ఏ ఇష్టం వరము ప్రవ్వా నాకు కార్య కావాలంటే కార్య ఇస్తాడు తప్పక నాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు నాకు ఉద్యమం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు నాకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు నీకు ఏ వరం కావాలి నువ్వు కోరుకో ఆసక్తితో కానీ ముఖ్యమైనది ప్రవచన వరం అన్నాడు మీరు ప్రవచన వరాన్ని ఆసక్తితో ఆగ్రహించినట్టు ఈరోజంతా చర్చ భాషవరం ఆశ్రయిస్తుంది నాకు భాష వరం కావాలా నాకు భాష వరం కావాలా మంచిదే భాషలో అర్థం చెప్పి వరం వద్ద ఎవరు అడుతలేడు స్వస్థత వరం వద్ద ఎవరు అడుగుతలేదు నేను అడగండి స్వస్థవరం నాకు గవల ప్రభు నా హృదయాన్ని స్వస్థపరచు ఫస్ట్ దాని తర్వాత నా నా మనసుని స్వస్థపరచు అన్న ప్రార్థన మనకు చాలా అవసరం కాబట్టి మధురమైన వచనాలు మాట్లాడుతున్నాడు చూడండి మన ప్రభువు తండ్రికి మనకి మధ్యవర్తి ప్రైన్యములకు అధిపతి అంటే మన ప్రభు మన తండ్రి సైన్యములకు అధిపతి యహోవ దూత అంటే మన ప్రభు ఏసు సాదృశ్యం జకరియా అంటే మనం అందరికి సాదృశ్యం అంటే దేవుని బిడలేదు దేవుని సేవలకు సాదృశ్యం మనకి తండ్రికి మధ్యలాభువే మధ్యవర్తి కాబట్టి ఇంకా ఎవరు పెట్టుకోవడానికి వీల్ కానీ ఈ రోజులలో ఎవరు పెట్టుకుంటున్నా ఏం బ్రదర్ పాసిన పెట్టుకుంటున్నా నువ్వు నువ్వు పెట్టుకుంటున్నావు నన్ను పెట్టుకుంటున్నావు ఆ బ్రదర్ వస్తేనే అవుతది లేకుంటే కాదు అంటే నువ్వు నన్ను మధ్యవర్తిగా పెడుతున్నావు మన ప్రభుని తీసుకునేస్తున్నావు ఆ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తేనే అద్భుతాలు అయితాయి అంటే నువ్వు ఎవరిని మధ్యవర్తి పెడుతున్నావు పాస్టర్ పెడుతున్నావు అంటే నన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకంటే ఇంకోవనన్నా పెట్టుకోవచ్చు మన ప్రభుకి నువ్వు అవకాశం ఇవ్వాలా స్వస్థత ఇచ్చేటది పాస్టర్ కానే కాదు వాడు కూడా స్వస్థత పొందాల్సిందే కాబట్టి స్వస్థత ఇచ్చేది కేవలం ఏసు ప్రభు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి కాబట్టి ఈ దూత జకరేకి కూడా ఇప్పుడు ఆదరణకరమైన మాటలు చెప్తుండడు అంటే బాగా అర్థం చేసుకోండి ఆ దూతకి ఎంత బాధ ఉంది ఇస గురించి ఎందాక ఇంకా నువ్వు వాళ్ళ మీద కోపం చూపిస్తావు బ్రవ్వా అని బాధపడుతు దూత ప్రార్థన చేస్తున్నాడు ఆ ఆదరణకరమైన వచనములు ఇప్పుడు జకరేక్ చెప్తుండంటే జకరేక్ కూడా బాధ ఉంది నీకు అర్థమవుతుందా ఎక్కడ ఎట్లయితే తండ్రి ఆ దూతకి చెప్పిండో ఆ దూత ఇప్పుడు జకరేక్ చెప్తుండంటే దూతకున్న బాధ జకరే గుడి ఉంది నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలా మన ప్రభుకి ఏ బాధ ఉందో మీకందరికి అదే బాధ ఉండాలి ఈరోజు ఈ రోజు నుంచి మన ప్రభు బాధ ఏం చెప్పండి నశించున్న వారిని వెదిగి రక్షించడమే కదా కాబట్టి నశించిపోతున్న వాళ్ళ గురించి నీకు బాధ ఉండాలా నీ హృదయంలో వేదన ఉండాలా ఆ వేదన ఉంటేనే గానీ నువ్వు ప్రభుని వెంబరించలేవు ఎట్టి పరిస్థితుల్లో కానీ దురదృష్టం ఏంటంటే మతపరమైన జీవితంలో ఈ రోజు ఒక ఆదివారమే ఉంటుంది ఆ వేదన ఆదివారం అది రెండు గంటలే ఉంటది వేదన ఆ పాసర్ ఆ పులిపిట్ట మీద ఎక్కినప్పుడే వానికి ఆ వేదన ఉంటది దాని తర్వాత ఇంటికి పోయి అన్నం తినేసి పండుకున్నాక ఆ వేదన తగ్గిపోతుంది చల్లబడుతుంది చల్లారిపోయి మళ్ళీ వచ్చే శనివారం రాత్రి గుర్తుకొస్తుంది అని రేపు పొద్దున వాక్యం చెప్పాలి అని అప్పుడు బైబిల్ తీస్తాను అన్నట్టు నేను అందరు చెప్తా లేను కొందరు మంచోళ్ళు ఉంటారు కూడా కానీ చాలా మటుకు తొంభై ఐదు ఉంటారు తొంభై అంటే లార్జ్ మెజారిటీ అన్నట్టు అట్లనే ఉంటారు ఎందుకంటే ఒక పాస్ అంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పి చెప్పి చెప్పి బోర్ వచ్చేసింది బ్రదర్ నాకు ఈ వాక్యాలు అంటున్నాడు ఇంకా ఏం కొత్త లేవంటున్నాడు అయితే నా పక్కన ఇంకొక పాసర ఉండేది సార్ నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది అన్నాడు అరే నేను కూడా విందం ఏంది సీక్రెట్ ఎందుకంటే వాళ్ళ గుణగణాలు మనకు తెలియాలా కదా మనకి ప్రభు అయితే ఏంది సీక్రెట్ అని చెప్తే నేను మెడ్రాస్ లో సేవ చేస్తున్నా బ్రదర్ తెలుగు అక్కడ సేవ చేస్తున్నాడు నాకు ప్రతి నెల ఒక బుక్ వస్తుంది బ్రదర్ ఆ బుక్ లో టాపిక్స్ ఉంటాయి వాక్యాలు చెప్పేది ఆదివారాలు చెప్పే వాక్యాల టాపిక్స్ ఉంటాయి అది డిట్టో ప్రిపేర్ అయిపోయి నేను పోయి చెప్పొస్తావు అది చాలా ఈజీగా ఉంది కదా నువ్వు ప్రయాసపడడం అవసరం లేదు కష్టపడడం లేదు జస్ట్ ఆటోమేటిక్గా నేర్చుకోవాలా పాయింట్స్ రాసుకోవాలా పోయి స్టార్ట్ చేసేయాలా బాగుంది కదా మనం ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని పేపర్లు ఇన్ని రాసుకొని ఇవన్నీ పిచ్చి పిచ్చి అంత రుద్దుకొని ఎందుకు ఇంత ప్రయాసపడాలి అది ఈజీ కదా చాలా సో మరీ చీమల దగ్గర మనం సోమర్లలాగా ఉండద్దు చురుకుగా ఉండాలా చాలా చురుకు గు ఉండాల తప్పదు కష్టించకుండా ఫలం పొందలేం మనం కష్టపడితేనే ఇవన్నీ చూపిస్తాడు ఎందుకంటే వీడికి ప్రేమ ఉంది దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంది సత్యాన్ని ఆసక్తి వీనికి ఉంది కాబట్టి పొందుకున్న వానికి మరీ అనేకమైన ఇస్తానాడు ఉండలేదా వేరే వాళ్ళ దగ్గరికి కూడా తీసి ఇస్తానాడు అర్థమైతుందా కాబట్టి మీకు వాక్యం పట్ల ఆసక్తి ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు లేది లోకం పట్ల ఆసక్తి ఉంటే అవి కూడా ఇస్తాడు ఇచ్చి పరీక్షిస్తాడు క్రైస్తవులు అందరూ అట్లా పరీక్షింపబడి వరుషలో ఓడిపోతున్నారు అంతే తేడా ఏముంది పెద్ద టీవీ కొనుక్కున్నాక అది పగుల్తే నీ మనసు ఎట్లుంటది ఎంత కష్టపడి టీవీ కొనుక్కున్నాను అబ్బా అనేసి నీ మీద నీ కోపం వస్తుంది ఎవరి బలగొట్టిండే వాని మీద కోపం వస్తుంది వాన్ని కొడతావు తిడతావు ఇంకా నీ కుటుంబం అంతా చిన్న భిన్నం ఉంటుంది రోజు ఎవ్వరికీ సమాధానం ఉంటుంది అన్నం తినమంటే నేను తిననంటారు అంటే లేదా అంత భయంకరంగా ఉంటుంది ఆ సమయం కాబట్టిందాక నువ్వు ఈ రీతిగా కోపగిస్తావంటే దూతతోని దేవుడు మధురమైన వచనాలు మాట్లాడి ఆదరణకరమైన మధుర వచనాలు మనం ఎప్పుడు ఈ విషయం నేర్చుకోవాలి ఆదరణకరంగానే మాట్లాడాల అది మన గుణగణం హింఛరచదు దుఃఖపరచద్దు ఎవరిని కూడా శాపనార్థాలు అసలే పెట్టద్దు మీకు అర్థమవుతుందా ఆశీర్వచనములే పలుకుడి అని వాక్యం కాబట్టి మనం ఎవరి కూడా శాపనార్చనార్థాలు తిట్టద్దు షాపత్సాలు పెట్టద్దు ఏం తలకై నొప్పి పెట్టిండ్రు అనేసి నోట్ల నుంచి వచ్చేస్తాయి ఇంకా అవి రానియద్దు అనేది అది ఏం ముసులు పట్టుకుంది అనేసి స్టార్ట్ చేస్తారు ఇక నీ నోట్ల నుంచి రానియద్దు ఇక మీదట అట్లాంటి అవకాశం వస్తే తాళం నేను సాధ్యమైన నా తప్పు లేకున్నా నన్ను తిడతామంటే నేను గమ్మున వింటా ఉంటాను ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలా కదా ప్రాక్టీస్ చేయకపోతే నేను మీకు చెప్పలేను కాబట్టి నేను ప్రాక్టీస్ చేయడానికి కొరకన్నా నాలో ఏ తప్పు లేకున్నా నేను బలిస్తా బలిస్తాను అన్నింటినీ ఊర్చాలి ఎందుకంటే నేను నిలబడి వాక్యం చెప్పాలంటే నేను అది ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా వేసగలేకుండా నిలబడగల దేవుడు చూస్తా ఉంటాడు సైతాన్ అవకాశం తీసుకుంటాడు ఇగో వీడు బయటనేమో బతిగా ఉన్నాడు లోపాలు చూస్తానేమో చెత్తగా ఉన్నాడు అనేసి దేవుని మీద దేవుని దగ్గర పోయి నా మోపుతాడు దేవుడు పో సైతానానికి ఇచ్చిన పో ఈ ఆ పాస్టర్ యాక్సిడెంట్ అవుతుంది నాకు ఇంకేమైనా దెబ్బలు తగ్గుతాయి నాకు ఎందుకంటే దేవుడు అట్లా అవకాశం ఇస్తాడు శోధిపబడుటకు సైతానికి మనల్ని అప్పగిస్తానంది వాక్యం మన ప్రభు అప్పగించండి కదా అరణ్యంలోనికి శోధింపబిపోబడి నువ్వు ఎప్పుడు బాప్సం పొందినాక మన ప్రభు శోధింపడకు అరణ్యంలోకి కొనిపోబడిను ఎవరి చేత అపవాది చేత కొనిపోబడిన మన ప్రభునే అపవాది చేత శోధింపబడకు తీసుకుపోయినప్పుడు మనల్ని విడిచిపెడతాడు దేవుడు విడిచిపెట్టాడు మిమ్మల్ని మరణం వరకు మిమ్మల్ని శోధించలేదంటాడు మరణం వరకు శోధించాడు శోధంలో పోవాలి ఎందుకంటే నీ విశ్వాసం ఎక్కడ పరీక్షించబడాలా నాకెందుకు కష్టం ప్రవ్వా నాకెందుకి బాధ ప్రభావా నాకెందుకి రోగం ప్రభువా అని మనం ప్రశ్నిస్తా ఉంటాము కానీ నీ విశ్వాసము పరిపక్వం చెందాల నువ్వు నిజంగా నేను నమ్ముతున్నావా అని ఎట్లా పరిశీలించబడాలా కష్టం వస్తేనే తెలుస్తుంది నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేదా ప్రభు అని అందుకు లోకంలో అది ఎవరికి అర్థం కాదు దేవుని బిడ్డలకు కూడా అర్థం కాదు ఎందుకు ప్రవ్వా ఇంకా ఇంతకాలం ఓ పాసలు నాకే గానీ ఇట్లా అంటే మనసులు పడిపేటట్లు అట్లా అంటే మనసులు పడిపేటట్లు ఇట్లా నేను ఎంతగా సేవ చేస్తాను అది సేవగానే కాదు ఎందుకంటే నాకే గాని అన్నావు అంటే నువ్వు దేవుని సేవ చేస్తలేవు నీ కొరకు సేవ చేసుకుంటున్నావు కాబట్టి దేవుడు నన్ను ఎట నడిపిస్తేనే అట్లా సేవ చేస్తా నేను నాగలి పై చెయ్యేసి వెనకైనా తిరిగి చూస్తా ఎవడి నాగలి వాణిందే ఎవడి పొలం వాణ్ందే నా సేవ నాదే నీ సేవ నీదే వాడిని నేను కాపీ కొట్టను వాడు ఇట్లంటే నేను ఇట్లంటే పడిపోవాల ఆ పుస్తకంలో పడిపోయింది అట్లా పడిపోలేదు పడిపోతే పడిపోని మనం చేసేది అవి కావు ముఖ్యం మనుషులు వాళ్ళ జీవితాలు ప్రభువుకి సమర్పించుకుంటున్నారా లేదా అది చాలా ప్రాముఖ్యం మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఎప్పుడైనా కానీ అద్భుతాలు జరగని ఏమన్నా కాని మనుషులు రక్షణ పొందుతున్నరా లేదా అది ముఖ్యం లేకపోతే ఆ మనిషి మోసపోయినట్టే కాబట్టి మనం ఎప్పుడు ఆదరణకరమైన మాటలే మాట్లాడాలన్న విషయం చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ దూత నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూడండి నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా కాబట్టి ఎందాక ఇంకా కోపగించుకుంటావు ప్రవ్వా అని అడుతూ ఇప్పుడు మనవి రక ఇంకా ఎంతకాలం ప్రవ్వా గోపజనం ఇంకా ఎంతకాలం ప్రవ్వా గోపజనం ఇట్లా ఉంటారు అని అంటూ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఒక పని అప్పగించబడింది నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా నీ సేవ జీవితం అది నువ్వు ఎట్లా ప్రకటించాలని చెప్తున్నాడు చూడండి సైన్యములకు అధిపతి అగు ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఎరులేము విషయంలోనుషయంలోను దాని తర్వాత ఇంగ్లీష్ బైబులు లేదు నేను ఎర్శలేము విషయంలోను సిను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను ఇక్కడనేమో ఆసక్తి అని ఉంది ఇంగ్లీష్ బైబులనేమో జలసేన్ ఉంది జలసే అంటే ఏం చెప్పండి కాజా కాదు కుళ్ళు కుల్లు కుళ్ళు జలేస్ అంటే కుళ్ళు కదా ఒక రకంగా ఈర్ష కూడా అంటాం ఈర్ష కుళ్ళు అంటాం కానీ తెలుగులో ఏముంది ఆసక్తిని ఉంది మీదను సియోను మీదను ఆసక్తి ఉంది అంటున్నాడు ఎరుశలేం అంటే గొప్పజనం సియోను అంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఇవన్నీ మనం ఎన్ని సమాచారం నుంచో ధ్యానిస్తున్నాం అవి ఒకటే కానీ కొంచెం కిందికి వస్తే సరే ఏమన్నది చూడండి నాకు వాడి మీద చాలా ఆసక్తి ఉంది అంటున్నాడు నా మనసు వాటి వాళ్ళ మీద ఉందంటున్నాడు ఈ లోకం అంతటి మీద ఎక్కడ దేవుని మనసు కేవలం ఎరుసలేం మీద ఉంది అంటే శారీరకమైన ఎరుసలేం అనే కాదు ఈ రోజు ఉంది దేశంలో క్యాపిటల్ సిటీది అని పేరు జెరుసలేం అని దానిమీదగా ఆయన కేంద్రీకరించుకుంది ఎరుసలేం నేను ఇంగ్లీష్ లో రాసుకున్నా జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా ఎరుసలేం అంటే సమాధానము పొందినది అని అర్థం జేమ్ స్ట్రాంగ్ నంబర్ థర్టీ త్రీ ఎయిటీ నైన్ హెచ్ థర్టీ త్రీ ఎయిటీ నైన్ అంటే రెండు కొండల మధ్యలో నివసించుదానా అని కూడా అర్థం అంటే రెండు ఇటు నీకు ఇటు నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన పెద్ద కొండలు ఉంటే మధ్యలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ కుడి నుంచి గానీ ఎడమ నుంచి గానీ ఎవడు వాడడు అని అర్థం ఆ రీతికి చెప్పాలంటే అంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటే నువ్వు సమాధానం ఉన్నవాడవు అని అర్థం ఎరుసలేం అంటే అంటే రక్షణ పొందినవారు అని కూడా అర్థం దాని తర్వాత మన కొంచేపు చూపిస్తున్నా విషయాలు కానీ ఇక్కడ ఏమంటుండంటే ఎరుసలేము విషయంలోను సీఎను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను జగరితంటున్నాడు నువ్వు ప్రకటించ ప్రజలకి ఎరుశలేము విషయంలోను సీఎను విషయంలో నేను అధిక ఆసక్తి కలిగిన వాను ఎందుకంటే ఆయనకి ఎరుసలేము ఎంత ఇంపార్టెంటో సీ అను కూడా అంత ఇంపార్టెంట్ మనం స్పెషల్ కాదు ఈ విషయం తీసుకుని లక్ష మంది ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అనుకుని చెప్పినాడు కానీ ఎందుకంటే మనము ఆయన చెంగున ముడివయబడి దాచిపెట్టబడ్డవాళ్ళం విమర్శ దినం వరకు మనం ముద్రించబడ్డ మనకి ఏ హాని కలగనేకుండా ఈ లోకానికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు మనల్ని ఎవ్వరు ముట్టలేడు ఏ దుష్టుడు మనం ముట్టలేడు పన్నెండవ అధ్యాయం ప్రాణాలు మనం చూస్తాం ఆ ఘట ఆ స్త్రీని ఏమి చేయలేకపోయినాడు ఆ స్త్రీని ఏమి ఆ స్త్రీ ప్రసవేదన పడుతుంది ఆ ప్రస ఆ మగ శిష్యుని ప్రసవించంగానే మొగ శిష్యుని మృంగాల ఆ ఘట సర్పం చూస్తుందంటే సైతాను గొప్ప జనాన్ని మింగడానికి రెడీగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఆగే ఇచ్చాడు కానీ స్త్రీని ముట్టడానికి ఇవ్వాలి ఆగ్ స్త్రీని ముట్టడానికి ఇవ్వాలి ఎందుకంటే స్త్రీకి రెక్కలు ఇచ్చండి ఎగిరిపోవడానికి కాబట్టి మనం ఎప్పుడు తప్పించుకోవాలి అవకాశాలు చూసి తప్పించుకోవాలి నీ సేవ జీవితం అది దొరకద్దు ఎవరికి చూసుకోవాల పరిసరాలు నువ్వు ఎక్కడ వాక్యం చెప్తున్నావో ఎప్పుడు పరిసరాలు చూసుకోవాలి దొరకద్దు ఎవరికి అది విధానం లేనా ధీమా దేవుడు అన్న నాకు రెక్కలు ఇచ్చినట్టే నీకు రెక్కలు ఇచ్చింది నువ్వు ఎగరాల కదా నువ్వు రెక్కలు కొట్టాలా కదా ను రెక్కలు కొడితేనే ను ఎగరగలవు కాబట్టి అంటే నువ్వు ప్రయత్నం చేయాలా జాగ్రత్తగా తప్పించుకోవాలా మట్ ప్రసవించడం మట్టుకు ను నేర్చిపోవద్దు మర్చిపోవద్దు గొప్ప జనాన్ని ప్రసవించాల మనం మన ప్రభుని వాళ్ళ జీవితాలలో ప్రసవించాల అది చాలా ముఖ్యమైన సేవ ఇంతవరకు సృష్టిలో అంత భయంకరమైన సేవ కఠినమైన సేవ ఎవరు చేయలే మరణమగినంత వాళ్ళు చేసారు గాని మహా కఠినంగా మనం మన సేవ జీవితం కాబట్టి ఘట సర్పము చేయలేక వాడి నోట్ల నుంచి ఏం దక్కిండు ప్రవాహం ప్రవాహం వల్ల జలాన్ని కక్కిండు అది అబద్ధ బోధ ఆ మగ శిశువు అండ్ల ఇరికిపోతాడు అబద్ధ బోధలో కాబట్టి మనము వాడికి బుద్ధి చెప్పాలా అది మన సేవ జీవితం కాబట్టి వాడు పేద ప్రవాహ జలము కక్కిండు అసలు మన మీద టార్గెట్ వాడిది మనల్ని ఏం చేయలేకపోయింది ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చి వానికి ఆజ్ఞా ఇవ్వలేదు మన మీద గొప్ప మీద ఆజ్ఞ ఇచ్చిపోయిన వారానికి మనం అదే ముగించుకున్నాం చివరి అదే చుక్కలు చుక్కలు గారి గురానికి ఆగ్గా ఇచ్చింది మీద అధికారం ఇచ్చింది పో వారి మీద అనేది కాబట్టి వాళ్ళందరూ మరణిస్తారన్న విషయం కానీ మన మీద ఆగ్గే ఇవ్వలేదు అది ఎన్నిసార్లు ఇష్టమో ప్రణ గ్రంథంలో కూడా మనం కాబట్టి ఏరుశ మీద సీయని మీద నా నేను అధిక ఆసక్తి కలిగిన వాడను కాబట్టి మనం కూడా అంతే నీ సేవ కూడా అంతే గొప్ప గురించి మనం సేవ ఉండాల నిమలంగా ఉన్న అన్యజన్ల మీదను నేను బహుగా కోపగించుచున్నాను నిమలంగా ఉన్న అన్యజన్ల మీద నేను బహుగా కోపగించున్నాను అన్ని జన్లంటే మళ్ళా సర్పములకు తెల్లకి సాదృష్టం ఓ రీతిగా చెప్పాలంటే కూడా మతపరంగా ఉండి లోకాన్ని చూసే వాళ్ళు కూడా సర్పంలో తేళ్ళకి సాదృష్టం వీళ్ళెప్పుడు దోచుకోవాలా సంపాదించుకోవాలా అనేది వీళ్ళ బుద్ధి కాబట్టి అన్యజన్ల మీద ఎందుకు కోపగించిండు దేవుడు గొప్ప మీద వాళ్ళ గొప్ప మీద వాళ్ళకు అధికారం ఇచ్చిండు సర్పంలకు తెళ్ళకి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు చూడండి ఎందుకు దేనికోకముందు ఒబద్య గ్రంథాల చూసిన మనం ఎందుకు కోపముందుషా సంతతి వాళ్ళు ఏం చేశారు అంటే ఇస్రాయల్ ఇస్రాయిల్ అని పటించు మొయాబీలకు శత్రు రాజులకు పట్టించారు ఇదిగో ఇక్కడ దాస్తున్నారు వీళ్ళు ఇక్కడ దాస్తున్నారు అని వీళ్ళు పట్టించారు మరి విశేషంగా అందుకు దేవునికి ఏదో చాలా భయంకరమైన కోపం ఇక్కడ కూడా అంతే కాబట్టి అన్ని జనులందరూ ఏదో మీలకు సాదృశ్యం లేక అన్ని జనులందరూ ఈ లోకస్తులందరూ శారీరకమైన వాళ్ళు కాబట్టి ఏదో సంతానం అన్నట్టు ఆత్మలో మారిపోయింది ఏదో ము సంతానం నాశనం అయిపోయింది లేదు ఇప్పుడు బైబిల్లో హేరోద్ తర్వాత నశించిపోయింది హేరోది పిల్లలు లేకుండా చనిపోయింది వాడు ఏదో సంతానం లేదు చివరి సంతానం అంటే హీరోది రాజు ఏదో అతను దాని తర్వాత మన ప్రభుత్వ ఒక స్త్రీ వస్తుంది ఒక్కొక్క కాలం తన కుమార్తె గురించి కదా మూర్చిల్లుతుంది ఆ కుమార్తె అదొకటే గుర్తుగుంది మనకి సాటి బోధ నా కుమార్తె ఇద్దరు కుమార్తెలా కాదు ఒకతే కుమార్తె నా కుమార్తె మూర్చిలుతూ అప్పుడప్పుడు పడిపోతుంది ఆ అమ్మాయి నేను ముగిసి వస్తపరచే అమ్మ పిల్లల రొట్టెలు తీసి కుక్కలకి ఏట న్యాయమా యుక్తమా అని అడుగుతాడు పిల్లల రొట్టెలు తీసి కుక్కలకి ఏట యుక్తమా అంటే అవును ప్రవ్వా పిల్లలు తిన్నాక క్రింద పడిన కుక్కలు ఎరుకొని కదా అంటే అమ్మా నీ విశ్వాసం బహు గొప్పది ఆ స్త్రీ ఏదో వసంత ఇంగ్లీష్ తెలుగులో ఏముందంటే ఆమె ఫినీషియా అనే దేశ ఫినీషియా అనే దేశాలు ఫినిక్ తెలుగులో ఎట్లా ఉంది ఫినీషియా దేశం నుంచి వచ్చిన స్త్రీ అని ఉంది ఫినేక్ ఫినీయా ఫినికా ఇంగ్లీష్ లో ఫినీషియా పిహెచ్ ఐఎన్ఐసిఐఏ ఫినీషియా అనేది ఫినికా సురో ఫినికా అన్న ఫినిషియా ఒకటే కాబట్టి సురోఫినికా అనే ప్రాంతానికి సంబంధించిన స్త్రీ ఆయమే ఆయన ఏదో గోత్రాలు అంత గోత్రం గ్రీసు దేశాలు అది ముగించిపోయింది ఆ విత్తనం లేదు రోజు కానీ మళ్ళా తిరిగి రప్పిస్తాడు దేవుడు అన్ని ఇప్పుడు అది ఆత్మరూపకంగా ఉంది కాబట్టి అనులందరూ ఏదో మీలకు సాదృశ్యం ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఏదో మీలకు సాదృశ్యం పరలోకాన్ని ప్రేమించే వాళ్ళందరూ ప్రభు సంతనం లేక యూధా గోత్రానికి సంబంధించిన వాలం మనం కాబట్టి వీల్ చేసిన పని ఎందుకనగా ఎందుకు దేవుడు వాళ్ళ మీద కోపగించినాడు ఎందుకనగా నేను కొంచెము కోపపడగా కీడ చేయవాలన్న తాత్పర్యంతో వారు సహాయులయరి నేను కొంచమే శిక్షించిన బిడలని చెప్తే మీరు ఇంకా ఎక్కువ శిక్షించిన బిడల్ని అదే కోపం ఎంత బాగా చెప్తుంది ఎప్పుడన్నా ఎప్పుడన్నా వెరీ వాక్యం ఎప్పుడైనా చదివిన ఇట్లా వాక్యం అనిలో చెప్తున్నాడు నేను వాళ్ళ నా బిడలని శిక్షించమని నేను మీకు కొంచెమే ఇచ్చిన ఆజ్ఞ మీరు టూ మచ్ శిక్షించారు నా పిల్లల్ని అందుకు నాకు మీ మీద కోపం అంటే ఓ రీతిగా వాళ్ళు అవిదైతే చూపించరు అర్థమవుతుందా హే రోజు నేను కఠినంగా చేసినా ఎందుకు కఠినంగా చేసిన నా బిడలకి బుద్ధి చెప్పడానికి కొరకు వాళ్ళ వాళ్ళ మీద నీకు ఇంకా ఎక్కువ అధికారం ఇచ్చిన ఎందుకు వాళ్ళ నీ భారం వాళ్ళ మీద ఎక్కువైతే వాళ్ళు అప్పుడు నాడుస్తారు కానీ నువ్వు అధికంగా చేసినవు బారం గడ్డి లేకుండా ఇటుకలు చేయమన్నారు గడ్డి లేకుండా ఇటుకలు రావు ఇటుక ఇరిగిపోతుంది కాబట్టి ఆ గడ్డితో మట్టి తొక్కి ఇటుకలు చేయాలా అయితే ఈ రోజు నుంచి నేను మీకు గడ్డి ఇవ్వం తెచ్చుకొని మీరే ఇటుకలు చేయండి అంటే చాలా కఠినం అన్నట్టు భయంకర ఆ ఎడారిలో గడ్డి ఎక్కడ దొరకాలా అది తీసుకొని ఎప్పుడు నేను మోట్ కట్టుకొని రావాలా అది ఎప్పుడు ఎండాలా ముక్కలు ముక్కలు చేయాలా దాన్ని మట్టితో కలపాలా అది భారం అన్నట్టు చాలా కష్టం నీ ఔట్పుట్ ఒకటే ఉండాలా నీ క్వాంటిటీ ఒకటే ఉండాలా వంద ఇటుకలు చేయాలంటే వంద ఇటుకలే చేయాలా కానీ గడ్డి మాట్కి ఇవ్వం అంటే భారం అధికం చేశారు అందుకు దేవునికి కోపం సరే మనం అట్లా ఎవ్వరు ధ్యానించారు ఎక్కడ వాక్యాలట్ట చెప్పారు కానీ ఇక్కడ ఉంది సూచన ఇక్కడే చెప్పిండి ఎందుకు దేవునికి అనిల మీద కోపం ఉందంటే బబలూరు మీద ఎందుకు కోపం ఉంది నెబరు నా నా సేవకుడు అన్నాడు ఫరో నా సేవకుడు అన్నాడు సరే ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నాడే ఎందుకంటే అది విధానం మనం ఇందాక చూసినాం ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా అన్యజనుల మీద ఎందుకనే కోపం ఉందంటే నేను కొంచమే కోప పడగా కీడు చేయవాలనన్న తాత్పర్యంతో మీరు వారు సహాయాలు అంటే ఒకరినొకరు సాయం చేసుకున్నారు అన్యులు దేవుడు బిడ్డల్ని శిక్షించడం కోరుకు ఎప్పటి నుంచో వెయిట్ చేసినట్లు ఈరోజు నాకు అని అంటారు అట్లా భయంకరమైన శిక్షించిండీ దేవుడు వారి గురించి మాట్లాడుతు కాబట్టి సర్పములు తేళ్ల మీద ఎందుకు దేవునికి అంత కోపం అంటే వాళ్ళకి దేవుడు ఒక పని అప్పగించండి బలహీనమైన ఘటమే మీరు మీ తీర్మానం ప్రకారంగా మీరు ఆ ఉన్నారు నేను మీకు అవకాశం ఇస్తున్నా నా బిడల మీద బిడల మీద శిక్ష ఇవ్వడానికి కానీ మీరు బహు కఠినంగా శిక్షించని అందుకే నీ మీద నాకు కోపం అంటున్నాడు కాబట్టి ఇక్కడ మన మరోసారి చూస్తున్నాము సర్పములు తేళ్ళ అందరు దేశంలోని రెండు గుంపులు తెగవేయబడి చత్తరంటే మొదటి గుంపు సర్పంలు రెండో గుంపు తేళ్లు అవి చచ్చిపోతాయి అన్ని నరకానికి పోతాయి కానీ మూడవ గుంపుని అగ్ని నుంచి బయట తీసుకొస్తాడు అగ్ని కొలిమిన నుండి కుటుంబం వేసిన బంగారు తీసినట్లు నేను తీస్తా బయటకన్నాడు అంటే అప్పుడు వాళ్ళు బంగారంలాగా తయారెత్తారు ముడి బంగారమే అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు సగం వెలుగుతున్నారు సగం దాని మీద అది ఉంది ఏమంటారు బంగారం మీద ఏమంటారు చూసేది మురికి మురికి ఉంటది అది వేడి చేస్తే విడిపోతుంది అది చేసిన మెరుస్తుంది బంగారం కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా వాత్సలము గలవాడన్నాయి నేను ఎరుసలేము తట్టు తిరిగియున్నాను అందులో నా మందిరము కట్టబడును ఇది చాలా జాగ్రత్తగా ధరించాల్సిన వాక్యం ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతటా భయంకరంగా కొట్లాడుతున్నారు ఇస్రాయల్ దేశస్తులు ఆ అరబ్ దేశస్తులు ఈ వాక్యం గురించి ఈ వాక్యమే సరిగా అర్థం చేసుకోక తిరిగి సొలమోను మందిరాన్ని కట్టాలనేసి వాళ్ళు ఇగో దేవుడు చూపించింది ఎక్కడెళ్ళ ఇది మళ్ళీ కట్టబడాలనేసి కాబట్టి ఇది కట్టబడాలంటే పడిపోయిన గోడలు మళ్ళీ ఆ మందిరము శిథిలంగా ఉంటే వాటి తీసి తిరిగి మళ్ళా మంచి మందిరంగా కట్టాలా అది విధానం ఎందుకంటే ఇక్కడ దేవుడు భాగ్రహం చేసి నేను తిరిగి కడతాడు దేవుడే కడతాడు కానీ ఇది సొలమోన్ మందిరానికి సంబంధించిన వాక్యంలాగా ఉంది ఎవరికన్నా లేదు అక్కడ ఏము చూడండి మళ్ళా నేను ఎరుసలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుసలేము మీద శిల్పకారులు నూలు సాగదురు ఇదే సైన్యములకు అధిపత్యకు యహో కాబట్టి దేవుడు అంటాడు ఎరుసలేము తట్టు తిరిగి అందులో నా మందిరము కట్టబడును కాబట్టి ఈ ప్రవచనాన్ని క్రైస్తలు కూడా అర్థం చేసుకోకుండా ఏమనుకుంటారు అంటే పాపం వాళ్ళకి మందిరం లేదు వాళ్ళ మందిరానికి కట్టాలంటే నేనేడికి వెళ్ళి పైసలు పంపిస్తా ఒక పంపిస్తా అని అనుకుంటారు అట్లా నుంచి క్రైస్తలు డబ్బులు పంపిస్తారు కానీ ఆ మందిరము మనుషుల హస్తల చేత కట్టబడ్డ మందిరము ఆ మందిరము మన ప్రభుకి సాదృశ్యం కానే కాదు ఎందుకంటే మన ప్రభు అసలైన మందిరము మనుషుల హస్తాల చేత కట్టబడ్డ మందిరంలో నన్ను ఏ రీతిగా మీరు పట్టుకోగలరు ఏ రీతిగా నన్ను పెట్టగలరు అన్నాడు నేను అందులో నివసి నివసించను అన్నాడు నేను నివసించాల్సింది మీ మందిరం మీ శరీరమే దేవుని ఆలయం కాబట్టి మీ హృదయలో నివసిస్తా అనేసి ఆయన తీర్మానించుకున్నాను కాబట్టి అసలైన ఏర్చలేము గొప్ప జనము వారి వారి తట్టయిన తిరిగిండు తిరిగి వాళ్ళలో ఆయన మందిరాన్ని కట్టుకుంటాడు ఇప్పుడు లేదు మందిరం అని అర్థం అంటే గొప్ప జనము వారి హృదయలలో ప్రభు మందిరం లేదు అన్న వక్షణం ఇక్కడ చూపిస్తుంటూ వాళ్ళందరూ తిరిగి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మళ్ళా ఆ మందిరాన్ని వాళ్ళలో కడతా అంటున్నారు అది ఎప్పుడు జరుగుతుంది వాళ్ళు మరణించే టైంకే జరుగుతుంది కాబట్టి సరే ఈ శిల్పకారుల గురించి నేను వచ్చేవరం చాలా దీర్ఘంగా చూపిస్తాను ఈరోజు చూపించాను శిల్పకారులు అంటే లక్షా మందికి సాదృశ్యం ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకోవాల శిల్పకారులు ఏం చేస్తారు చెప్పండి ఏం చెప్తారు సరిగా లేని దాన్ని సరిగా చేస్తారు ఇప్పుడు మొద్దు ఉంది అనుకో చెక్క మొద్దు ఉంది అనుకో ఆ మూలకు వాడేసి ఉంటారు దేనికైనా కోయలకు పనికొస్తుంది అంతే దాన్నే మంచిగా చెక్తే కార్పెంటర్ ఇట్లా స్టూల్ అయింది టేబుల్ అవుతుంది స్టాండ్ అవుతుంది అది బాగుంది చూడండి ఆ డెకరేషన్ అది దాన్ని ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ అంటారు చూడండి ఎంత ఎంత నీట్ గా డిజైన్ చెక్కారు లేకపోతే ఉత్త పలక పెడితే ఏమైనా అందంగా ఉంటుందా ఆ చెక్కడం చూడండి శిల్పకారులు చాలా కష్టపడతారు అన్న విషయం వ్యాఖ్యలు చేస్తుంది అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం శిల్పకారుల చేతులలో ఉంటే చెన్ని సుస్థి ఉంటారు కదా వాటితో చెక్కుతారు అన్నట్టు ఏమంటారు ఒలి ఉల్లి దాంతో కొడితే ఆ షేప్ వస్తుంది అన్నట్టు మంచి అక్షరాలు దాన్ని డిజైన్ చేస్తారు అన్నట్టు కాబట్టి చూడండి ఇక్కడ ఏముంది శిల్పకారులు ఏం చేస్తారు ఎరుశలెము మీద శిల్పకారులు నూలు సాగుదరు అంటే వాళ్ళు ఎరుశలేముని తిరిగి మంచిగా అలంకరిస్తారు అని అర్థం చూడండి దేవుని వాక్యమే పరిశుద్ధ అలంకారల్ ఈ విషయం మీరు నేర్చుకోవాలి ఎప్పుడన్నా కానీ మీరు పువ్వులు పెట్టుకోండి బంగారం నగలు నేను ఎప్పుడు వేసుకోవద్దని చెప్పలే మతం చెప్తుంది వేసుకోవద్దని నేను చెప్పను ఎందుకంటే మతంలో లేని బంగారం వేసుకోవడంలో తప్పు లేదు కానీ దొంగలు ఎక్కువ ఎక్కువ బంగారం కనిపిస్తే అటాక్ చేస్తున్నారు కదా కాబట్టి బంగారం సంపాదించుకోవడంలో తప్పు కానీ దాని జాగ్రత్తగా కాపాడుకోవకపోతేనే తప్పు సంపాదించుకొని కాపాడుకోకపోతే కూడా తప్పు కాబట్టి సంపాదించుకోకపోవడమే తప్పు మంచిది సంపాదించుకుంటే అవసర దశలో అది సహాయపడుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవాలా ఇంట్లో పెట్టుకోవద్దు అల్లినలో పెట్టుకుంటే చెప్పలేము తర్వాత దొంగలు తెలుసు తాళాలు ఎక్కడెత్తి పెట్టుకుంటారు బట్ వాడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తెలుసు ఎక్కడ తీసుకుంటారు తాళాలు అవి జాగ్రత్త కొనాలి ఆ మనం తర్వాత కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈ రోజులలో కానీ తప్పు లేదు ధన వ్యామోహం తప్పు ధనము సంపాదించుకోవడం తప్పు కాదు ఎందుకంటే ఈ లోకల్ బ్రతకాల బాధ్యత కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి పిల్లల్ని చదివిపించుకోవాలి కాబట్టి అవన్నీ ఇంపార్టెంట్ కష్టపడాలా డబ్బులు బాగా సంపాదించుకోవాలా బాగా చదువుకోవాలా కూడా ఈ ఒకటి నేను ఎప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికి మీరు సరిగా చదువుకోకపోవడం వల్లనే మీరు చాలా కష్టాలు ఫాల్ అవుతున్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే డబ్బులు బాగోస్తే డబ్బులు బాగా వస్తే అన్ని సక్రమంగా ఉంటాయి ఈ రోజులంతా డబ్బులు లేకనే కదా సమస్య దేనికి కూడా డబ్బు లేదు ఎందుకు లేదు సరిగా చదువు లేనప్పుడు సరిగ్గా ఉద్యోగాలు ఉండవు సరిగ్ ఉద్యోగులు సరిగ్గా శాలరీస్ ఉండవు సరిగ్గా శాలరీస్ లేకపోతే ఖర్చుకి తగినట్లు నువ్వు జీవించలేవు కానీ ఖర్చు ఒక దిక్కు భయంకరంగా పెరిగిపోతుంది నీకు చదువు ఉద్యోగం సరిగా లేవు కాబట్టి నీ సంపాదన తగ్గిపోతుంది ఇది సమస్య కాబట్టి సంపాదన ఎట్లా పెంచుకోవాలా పెంచుకోవాలని చదువుకోక తప్పదు చదువు అంటే నిజంగా కాలేజీ పోవడం అనేది కాదు చదువు అంటే స్కిల్స్ నేర్చుకోవాలా కార్పెంటరీ పని నేర్చుకోవడము లేకపోతే మెకానిక్ రిపేర్ చేయడము రేడియో రిపేరింగ్ రేడియో టీవీ రిపేరింగ్ మస్తు డబ్బులు వస్తాయి కానీ ఎవరు వింటలేరు యోనస్తులు నేను చెప్తే రేడియో టీవీ రిపేరింగ్ నేర్చుకుంటే ఇండియాలో మంచి షాప్ పెట్టుకొని చేస్తే విపరీతమైన డబ్బు ఎందుకంటే అందరి రేడియోలు అందరి టీవీలు చెడిపోతాయి నాకు తెలుసు అందరు చెడిపోతాయి మొబైల్ ఫోన్ రిపేర్లు మస్తు డబ్బు ఎందుకంటే అందరు చెడిపోతుంటే అందరి చేత పడేసుకుంటా ఉంటారు స్పీకర్లు పోతుంటే అవన్నీ రిపేర్ నేర్చుకోవాలి మీరు మీ కొరకు శ్రామిక విద్యాపీఠ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తుంది ట్రైనింగ్ పంచగూటలో ఉంది అది ట్రైనింగ్ సెంటర్ పోయి నేర్చుకోవాలా ఒకటే పని నాకు వచ్చే నేను సవరక్ష పనులు చేస్తాను డబ్బులు చంపించడానికి చెప్తున్నా నేను నేను ఉత్తా ఒక పని చేయను నాలుగైదు రకాల పనులు చేస్తా నేను అందుకే నేను అలసిపోతా ఉంటాను తప్పదు ఈ లోకంలో బ్రతకాలంటే తప్పదు అర్థమవుతుంది తాతలు ఆస్తులు లేవు ఇవన్నీ నేను డెలీట్ చేస్తాను ఎందుకంటే మా వాళ్ళు వింటే మళ్ళా ఏది పోవాలో అది పోవాలా ఎవరికి పోవాలని అది పోవాలా అంతే ఈ రోజు మీకు ఇది పోవాలి అంతే కాబట్టి అవి తప్పే కాదు ఎందుకంటే అవన్నీ ఇంపార్టెంట్ ఎక్కడ మిస్టేక్ అయిందో నీకు తెలుసు గతంలో ఎప్పుడో మిస్టేక్ అయింది కాబట్టి ఆ మిస్టేక్ సవరించుకోవచ్చు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బీకామ్ అవన్నీ చెయ్యొచ్చు తప్పేం లేదు దానికి ఏజ్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ ఏమి ఉంటే ఎవరన్నా డిగ్రీ అప్లై చేసుకోవచ్చు చూస్తా చూస్తా గడిచిపోతాడు కాలం మూడు సంవత్సరాలు అయిపోతుంది డిగ్రీ వచ్చేస్తుంది అప్పుడంత కష్టపడతావు చదువుతావు ఏదో పోయి రాసి వస్తావు డిగ్రీ వస్తుంది దాని తర్వాత పీజీ చేసుకుంటావు పీజీ వస్తుంది రెండు సంవత్సరాలు పీజీ వస్తుంది దాని తర్వాత నువ్వు ఉద్యమం అప్లై చేస్తే మంచి జీతం వస్తుంది కాలం అయితే ఎవరికి ఆగదు కదా నువ్వు చదివినా చదువుకున్నా కాలం అయితే ఆగదు ఆ కాలంతో పాటు చదువుకున్నావు అనుకో రెండు డిగ్రీలు వస్తాయి మంచి ఉద్యోగం వస్తుంది మీ పిల్లల్ని మంచి కాలేజీ స్కూల్స్ కాలేజీలో పెట్టచ్చు ఇల్లు కూడా కొనుక్కోచ్చు మీరు ఒక కార్ కొనుక్కోవచ్చు సేవకి అవసరం కదా ఏం బ్రంట ఇప్పుడే చదువుతానంట చాలా మంది అట్లానే అంటారు ఈ వెస్టర్న్ కంట్రీస్ లలో అరవై డెబ్బై సంవత్సరాలకి స్కూల్కి పోతారు అప్పుడు చదవాక డెబ్బై సంవత్సరాలు పిల్లలందరు సెటిల్ అయిపోయినాక ముస్లింలకి ఇంకేం పని ఉండొచ్చు అప్పుడు స్కూల్ కి పోయి హై స్కూల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు కాలేజ్ అప్పుడు చదువుతారు అంటే అట్లా అంటే నేను చెప్పండి ఏంటంటే నాకు ఇంకేం అవసరం అనేదే నీ బలహీనత నీకు తపన ఉండాలే చేయాలనే తపన అదే నిన్ను ముందు నడిపిస్తుంది ఎందుకంటే ఆశ కలిగిన హృదయాన్ని తృప్తి పరుస్తా కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇది ముగిస్తున్నాను వాక్యాన్ని శిల్పకారులు లక్ష మంది సాదృశ్యం అదొక చిన్న క్రైస్తవ గుంపు దేవుని నిండు మనసుతో సేవించే గుంపు యథార్థతతో పరిశుద్ధతతో ఆయన సేవించే గుంపు వారి నోట్లో ఏ అబద్ధం ఉండదు వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పారు దేవుని వాక్యం విషయంలో ముసలమ్మ ముచ్చట్లు అసలే చెప్పారు మనుషుల కల్పితాల బోధలు వాళ్ళు ఎప్పుడు చెప్పారు వాళ్ళు ఎప్పుడు చెప్పినా దేవుని వాక్యం బైబిల్ నుంచి తీసి చూపిస్తారు ఆధారంతో వాడిని ప్రకటిస్తారు వాళ్ళు ఆత్మ పూర్ణులై దేవుని నడిపింపులో ఉన్నవాళ్ళు కాబట్టి మనము దేవుని మందిరమైన గొప్ప జనాన్ని వాళ్ళ మీద నూలు సాగాలంటే వాళ్ళకి సత్యాన్ని చూపించాలా వాళ్ళని సంపూర్ణంగా దేవుని కొరకు వధువుని ఇప్పుడు మేము మన ఊర్లో ఇక్కడ సిటీలో కూడా చూస్తాను కదా పెళ్లి కుమార్తె తయారు చేస్తుంటారు అంటారు ఒకరు వచ్చి బ్రదర్ మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే మొన్న పోతుంది కదా నువ్వు కూడా వచ్చి నువ్వు పెళ్లి కూర్చుని తయారు చేస్తే నేను వచ్చేయాలి నేను గంధం పుయ్యం కదా గంధం పూస్తారు కదా పసుపు పూస్తారు పసుపు నేను ఎట్లా పూస్తాను సార్ గంధం పూస్తారా ఫస్ట్ గంధం పూస్తారు కదా పసుపు పూస్తారా నేను భుజంగా పసుపు అంటే లేదా మీరు వచ్చి ప్రార్థన చేయండి వాళ్ళు పూసుకుంటారు అప్పుడు పూచి నేను త్వరగా వెళ్ళిపోతా కదా లేదు నేను పూర్చాలి అన్నం అసలు వాళ్ళకు కూర కూడా అన్నం తినమంటున్నారు నన్ను వాళ్ళ సతమతం నేనేమో వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నాను నేను చాలా దూరం పోవాలి నేను ఉండను అక్కడ నేను లేదు లేదు వాళ్ళు ఎంత కష్టపడి చారు ఆ చారు వేడి చేసి ఇంకా మీకు బాధ అనిపిస్తుంది టగ టకట పాపడాలు తయారు చేసింది అసలు అవన్నీ తింటానా నేను నేను వద్దంటుంటే మీరేమో బలవంతం చేస్తారు మీరు ఆ ఉండాల్సింది భయ నన్ను ఆ మారతలాగా తయారైపోయారు మీరు నన్ను నాకు తిండి పెట్టాలనేసి వాళ్ళ మైండ్ అక్కడ లేదు నా మీద లేదు చివరికి ఏం లేదు తెల్లన్నము రసం పోసి నేను తప్పు చెప్తా లేటన్ తిన నేను నాన్ వెజ్ తినదు ఏదన్నా ఆచారంగా ఎవరైనా వేస్తే తింటే అసలు నేను తినను నాన్ వెజ్ కానీ అసలు అసలు వాళ్ళ అన్నం కూడా తయారు ఇంకా ఏదో చెప్పేశారు నేను దీన్ని నాకు తినిపాలనేసి నేను లేదు నేను పోవాల పోవాలంటే బలవంతం మీద కూర్చోబెట్టి అప్పుడప్పుడు వేడి చేసి అంత స్టవ్ మీద చేసి నా ముందు చేస్తున్నారు నాకు బాధ అనిపించింది అవన్నీ విషయాలు ఎందుకంటే అసలైన విషయం మనం మర్చిపోతున్నాం ప్రతిసారి సేవా జీవితంలో ఏది ముఖ్యం ప్రభుకి నీ ఆహారం ముఖ్యం కాదు కదా ఇంతైనా నేను రెండు చపాతలే తింటా పొద్దునైనా రెండే మధ్యాహ్నమైనా రెండే చపాతులు రాత్రి తింతే తింటా అంతకంటే తినలేదు నేను తింటే నా శరీరం పడదు అనారోగ్యంగా అజీర్తి ఎంత అలర్జీగా తయారైతా ఉంటుంది ముఖ్యంగా నాన్ వెజ్ నాకు పడతలేదు నేను అందుకే బంజీహేసిన కాబట్టి మీరు ఎప్పుడు పెట్టుకోకండి ప్రోగ్రామ్స్ మళ్ళారే బ్రదర్ తినలేదే అనేసి మీరు దుఃఖపడద్దు మారతలాగా మీరు మరేలాగనే కూర్చొని వాక్యం వినిపోవాలా అర్థమవుతుందా మీకు నేను చెప్పే విషయం సరే ఇప్పుడు నేను వాక్యాన్ని ముగించేసుకుంటున్నాను కాబట్టి ఇదే సైన్యంలో అధిపతికు యహో నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణంలో వాక్యముతో మరీ ఎక్కువగా నింపబడును ఎందుకు అప్పుడంతా ఒగొట్టుకున్నారు కాబట్టి బాగా అర్థం చేసుకోవాలా గొప్ప జనం అంతా పోగొట్టుకున్నాక ఆయన సన్నిధికి వచ్చి అప్పుడు భాగ్యాన్ని పొందుకుంటారు అంటే ఆయన ధననిధి నుంచి పొందుకుంటారు ఇంతకాలం ఈలోకనిధితో వాళ్ళు శ్రమ పడారు ఇప్పుడు మనం చూసినాం జర్మనీకి పోయిన అందరూ ఉత్తచం ప్రాణాలు జాగ్రత్తగా కొంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబీకులను పోగొట్టుకున్నారు కానీ చివరికి రీచ్ అయ్యారు ఎంతో కష్టంతో అన్ని పోగొట్టుకుంటారు ఈ లోకంలో కానీ చివరికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నా భాగ్యంతోను మరీ ఎక్కువగా నింపబడను యహోవా శివుడును ఓదార్చును నిన్ను ఓదారుస్తాడు గొప్ప జనానికి ఆ వేదనలా నాకైతే ఎప్పుడు ఏడుపస్తా ఉంటది నేను మీ ముందు నేను ఏడవను ఏడిస్తే మళ్ళీ నేను ఏదో ముసలి కన్నీరు గారిస్తుంటది కానీ నేను ఇంటర్ కూర్చున్నప్పుడు అయితే నాకు ఏడుపుస్తూనే ఉంటుంది కార్తూ ఉంటది ఎందుకంటే నాకు తెలుసు అది నేను ఊహించినప్పుడు నాకు ఒళ్ళంతా ఇట్లా కొట్టుకుంటా ఉంటది లక్షల లక్షల మంది ఆస్తులంతా తాతలది ఆస్తులంతా అన్ని ఓట్టుకొని ఎంత వేదనతో అది ఊహిస్తేనే ఒళ్ళు ఇలా పోతూ పోతూ సముద్రంలో మునిగిపోతున్నారు ఎన్ని కొన్ని పడవలు మునిగిపోతున్నాయి ఆ దాని తర్వాత వీడు ఆడ నుంచి దూరంకెళ్లి బాంబ్ వేస్తే ఆ పడవ పడవ మునిగిపోతుంది ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ బాంబు వేస్తుంటే ఆ ఇవన్నీ నెరవేరుతున్నాయి మన కాలంలో మనం ధ్యానించబట్టే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది మన కాలంలో ఈ ఆరు సంవత్సరాల్లో ఎన్నో ఎంతో మరణకాండ చూస్తున్నాం దేవుడి బిడల విషయంలో కాబట్టి ఇవన్నీ నెరవేరుతున్నాయి ఇంకా గంభీరంగా నెరవేరే కాలానికి మనం సిద్ధమవుతున్నాం చూస్తుంటే అన్ని సూచనలు ఇంకా సంపూర్తిగా జరుగుతున్నాయి మొత్తం ప్రపంచమంతటా ఈ సర్పముల ఫెల్డ్ స్ప్రెడ్ అయిపోయినాయి ఎందుకంటే ఈ గుర్రాలు పోవాలా తప్పదు అది చెప్పిన విధానం అని ఇవన్నీ దేశమంతా ప్రపంచమంతా తిరిగి కాబట్టి ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి ఇప్పుడు వాటి పని అవి స్టార్ట్ చేయాలి రెడీ ఉన్నాయి పంక్తులలో కూర్చునే గుర్రాలు ఇంకా పరిగెత్తాల వాటి కాళ్ళ కింద ఎంత మంది పవేశస్తారు మనకు తెలియదు కానీ అందరూ చనిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు కాబట్టి నువ్వు ఇంకా నువ్వు యహోవా సేవలను ఎరుసలేమును ఆయన ఇంకను కోరుకును కాబట్టి మనల్ని ఓదార్స్తాడు మనం ఎంతో బాదతో ఎంతో సేవ మనం కొనసాగిస్తున్నా మనల్ని ఓదార్స్తాడు ఎరుసలేము ఇంకా కోరుకుంటున్నాడు ఆయన కాబట్టి నువ్వు కూడా అదే సేవ జీవితంలో ఉండాలి ఇక్కడికి మనము దేవుడు అతనితో మాట్లాడుతున్న ఆ దర్శనం ముగించింది మొదటి దర్శనము వచ్చే వారం మనము రెండవ దర్శనాన్ని చూస్తున్నాం అదే ఎనిమిదవ అధ్యాయంలో అప్పుడు నేను క్లుప్తంగా నేను చదివేసి ముగించేస్తా వాక్యం అప్పుడు నేను తేరి నాలుగు కొమ్ములు కనబడను ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు ఇవి యూదా వారిని ఇస్రాలు వారిని ఎరుసులేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనను ఎన్ని యూద ఇస్రాలు ఎరుసలేం ఇవి మీకు అర్థం కావాలంటే వచ్చేవారనే రావాలా మీరు ఎందుకంటే ఎన్నెన్నో ఉన్నాయి అందులో సత్యాలు యూదో వారంటే ఎవరు ఇస్రాయల్ వాళ్ళంటే ఎవరు ఎరుసలిం వారంటే ఎవరు మీకు తెలవాలా ఎందుకంటే ఆ మూడు ఒకటే అయితే ఆ మూడు విషదీకరించి చెప్పడం అవసరం లేదు కదా యూదవారు ఎవరు ఇస్రాయల్ వారు ఎవరు ఎరుసలిం అసలు వీళ్ళందరూ ఒకటే జగలు ఉన్నారు నాకు తెలుసు ఓ రీతిగా అర్థం చేసుకుంటే వాళ్ళందరూ ఒకటే రీతికి ఉంటే మూడుగా విభజించేందుకు చెప్పాలా యూదవారును చూడు యూదవారిని ఇస్రాల్ వారిని ఎరుసలిం వారిని గురించి మాట్లాడుతున్నాడు ఈ కొమ్ములు యూదవారిని ఇస్రాల్ వారిని ఎరుసలిం ప్రపంచమంతట వాడి వెంటబడి వెంటబడి చెదరగొట్టినాయి కాబట్టి ఎట్లా చెదరగొట్టినాయి ఎప్పుడు చెదరగొట్టినాయి అన్న విషయమే మనం అర్థం చేసుకోవాలా మన కాలానికి వచ్చినప్పుడు ఏ రీతిగా చెదరగొట్టబడుతున్నాయి మీకు క్లుప్తంగా నేను చూపిస్తా వచ్చారం జేమ్స్ రాంగ్ నంబర్స్ అవన్నీ మీనింగ్స్ నేను రాసుకున్నాం టైం లేదు మనకి కాబట్టి వచ్చారం నీకు అవన్నీ చూపిస్తా యూదా అంటే పాత నిబంధన కాలానికి సాదృశ్యం ఇస్రాయేల్ అంటే మన ప్రభు కాలానికి సాదృశ్యం ఎడుశలేం అంటే మన కాలానికి సాదృశ్యం మనం మనముంటున్న కాలం సాదృశ్యం ప్రపంచం అంతటా విస్తరించింది కాబట్టి పాత నిబంధన కాలం నుంచి మొదలుపొంది ఈ రోజు వరకు కూడా సర్వములు తేళ్లు ఉపజనాన్ని తరంతనే ఉన్నాయి మనం అప్పగిస్తూనే ఉన్నాయి ఎరుశలేం కాలంకొచ్చినప్పటికీ సంపూర్ణంగా అయిపోతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇవి మనం సాధారణంగా ఈ రీతిగా ఎక్కడ ధ్యానించాము ఏ పుస్తకాలలో ఉండవు ఏ టీవీ ప్రోగ్రామ్స్ లో ఉండవు ఏ రేడియో ప్రోగ్రామ్స్ లో మనం ఉండవు ఏదో స్పెషల్గా నేను మీకు అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్తలేను ఇది కేవలం ప్రభు కలిగినది అని నేను నమ్ముతున్నాను అది నిజంగా ప్రభు వల్లనే కలిగిందా మీరు పరిశీలించి నమ్మాలా నేను చెప్పినాను కదా బ్రదర్ వచ్చి చెప్తుండే కదా అని మీరు స్వీకరించండి కాదు మీరు వాటిని పరిశీలించుకోవాలా ప్రవ్వా బ్రదర్ చెప్తుంది ఈ రీతిగా నేను అర్థం చేసుకున్నా లేదా ప్రవ్వా అని అనే ప్రార్థన కూడా నీకు చాలా అవసరం కాబట్టి మీరు ఆ రీతిగా ప్రార్థించండి ఈ వాక్యాలు జరించండి దేవుడు యొక్క వాక్యాన్ని దేవించింది అంటే ప్రార్థిస్తాం పరశుదురకు దేవ వలనాలేసయ్య మరోసారి మీ కృపల్ జ్ఞాపకం చేస్తాను మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందని ఎవ్వరు కూడా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని పట్ల అంత ఆసక్తి ప్రేమని చూపిస్తారు నైనా మతపరమైన ఆసక్తి ఉంది మతపరమైన తీవ్రత ఉంది ఆ రోషం ఉంది కానీ ప్రవ్వ సత్యాన్ని ఆసక్తి కనిపిస్తలేదు ప్రవ్వా మాకు ఆసక్తి ఉంది అది మీరే చూస్తున్నారు మీరే దానికి సాక్షులు ప్రవ్వా ఇవి యహో వల్లనే కలిగినా అని మేము విశ్వసిస్తుంది మీరు వచ్చి దృఢమైన నిశ్చేతతో వాటిని మేము స్వీకరిస్తున్నాం ఇవి కేవలం మీ వల్లనే కలిగింది ప్రభు యొక్క ఆత్మ వలన మాకు బయపరచబడ్డాయి ప్రవ్వా కాబట్టినైనా మీరు ఆ యొక్క ఎరుసుమ్ తట్టు మీరు తిరిగిన్నారు ప్రవ్వ సేను పట్ల ఆసక్తి కలిగినారు ప్రవ్వా యూద పట్ల ఆసక్తి కలిగినారు ఓ ప్రవ్వా ఆ ఇస్రాయల్ పట్ల ఆసక్తి కలిగినారు ప్రవ్వ యూదా కాలం ముగించింది ఇస్రాయేల్ యాకోబు కాలం ముగించింది ఇప్పుడు యర్షుల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా గొప్ప జనం పట్ల మీరు ఎంత వేదన కలిగినారో ఎంతగానో ఆసక్తి కలిగి కోరుకున్నారో మేం కూడా అదే ఆసక్తితో మీరు చెప్పిన ప్రకటన మేము చేయాలా జకరియా మీరు చెప్తున్నారు ఈ ప్రకటన చేయాలా జకరియా అని కూడా అది చేయాలా ప్రభా అటువంటి ప్రకటన చేసే సేవకులు మాకు తయారు ముఖ్యంగా ప్రభా మా శరీరాలలో ఎంతో బలహీనతలున్నాయి ఎంతో అనారోగ్యాలున్నాయి ఎంతో వేదన ఉంది ప్రవ్వ యేసు క్రీస్తు నావన వాటిని గర్థిస్తున్న మీ రోజు స్వస్థపరచండి ప్రవ్వ చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఏసున్న పాత్ర బంధించండి ప్రవ్వ స్వస్థతపరచండి ప్రవ్వ సవ్వ మీరే మాకును తండ్రికి మధ్యలా మధ్యవర్తి సవ్వా మేము ఆ మీ ప్లేస్ దొంగలించడానికి వెళ్లేదు గొప్ప గొప్ప భక్తులు సెయింట్స్ దొంగలించారు ప్రవ్వ మనుషులు అరీతిగా చేసుకున్నారు ప్రాబా వాళ్ళు దొంగలించలేదు కానీ మనుషులు అరీతిగా తయారు చేసుకున్నారు సెయింట్ మేరీ సెయింట్ జోసఫ్ అని వాళ్ళ మనుషులు తయారు చేసుకుని మీకు రావాల్సిన మహిమని వాళ్ళు దుష్టునికి ఇచ్చేస్తున్నారు సైతానికి ఇచ్చేస్తున్నారు ప్రభావం పాస్టర్లు మధ్యవర్తులు లాగా ఉండి దేవునికి ప్రతినిధి లాగా ఉండాల్సింది పోయి లాగా ఉంటున్నారు ప్రభా మీకు రావాల్సిన మహిమని వాళ్ళే దొంగలిస్తున్నారు చప్పట్లు కొట్టుకుంటూ అరచుకుంటూ మేము అరీతి ఉండడానికి వీల్లేదు ప్రాబా ప్రతి కార్యం మీరు చేయాల్సిందే ప్రవ్వా ప్రతి అద్భుతం మీరు చేయాల్సిందే ప్రభావ మనుషుల రక్షణ నడిపించాల్సిందే మీరే ప్రవ్వా మేము కానే కాదు ప్రవ్వా మేము కేవలము పనిముట్లం ప్రవ్వా మేము కేవలం మీ సేవలో ఉపకరణంలే ప్రవ్వా మేము కేవలము మీ యొక్క సేవా జీవితంలో ఘటం లాగా ఉండాలి మంచి ఘటం లాగా మమ్మల్ని వాడుకోమని మంచి ఘటం లాగా తయారు చేసుకోమని ప్రార్థిస్తాం నేను మిమ్మల్ని మహింపర్చి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ ఎంతో బాధతో ఎంతో వేదనతో ఇక్కడికి మీ బిడ్డలు వచ్చినారు కాబ వారికి ఉపశమనం కల్పించండి వాళ్ళకి ఆదరణ కల్పించండి మీ అందే మాకు నిరీక్షణ నేను తప్ప ఎక్కడ మాకు ఆదరణ లేదు ఎక్కడ సమాధానం లేదు మనుషులంతా పిచ్చి పిచ్చి యాడేసేస్తున్నారు కావా మీ దగ్గరనే మాకు సమాధానం ఉందైనా మేము మీ మీదనే మనసుకోవాలా ప్రభావ మేము ఎక్కడికి పోం మేము మీ మీదనే ఆధారపడతాం ప్రభావ మీరే మాకు ఆదరణ దయచేయండి నేను మమ్మల్ని ఇంటికి సమాధానప్పటించమని మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని మేం చేయాల్సిన ప్రకటన మేము చేయాలా మేము ఆపరానికి వెళ్లేదు ప్రభావ అటు కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ఏ శి క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి